అది ముస్కన్నా ప్రాబ్లం ఇది పరిశుద్ధుడా గొప్ప దేవ ఏసయా స్తుతులు వందనాలు స్థుతులు స్తోత్రం ప్రభావ మహోన్నతడా అద్వితీయుడ కృపా సత్య సంపూర్ణడా నీకే లెక్కలేనని తండ్రి ఇదిగో నా ప్రభావ చిన్న కాలం అంతా నాయన కనికరంతో ప్రభావం మమ్మల్ని కాచి కాపాడినైనా ఈ దినం వరకు ఈ గడియకు ప్రభావం మమ్మల్ని సజ్జీ లెక్కలో నీకు కోట్లాది కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభావ ఇదిగో తండ్రి ఈ కాల సమయంలో ప్రభావ ఈయ నామన్న మేము ఉన్నాం ప్రభావ ఇదిగన్నా తండ్రి మీరే ఇక్కడ ఆధిపత్యం వహించండి ప్రభావ మీరే నాయన మీ యొక్క మా మధ్యలో జరిపించండి ప్రభావ పాటల ద్వారా ఉందండి ప్రభా మీ యొక్క దాసం ద్వారా మీరే మొత్తం మాట్లాడండి ప్రభా అ ఈ యొక్క మీటింగ్ మొత్తానికి ప్రభా ఆది అంతా మీరే వహించిన ప్రభా మీరే మీ నామానికి మహిమనుందని ఏసు పరిశుద్ధ నామం అడిగిపెట్టుకుంటున్నాను తండ్రి ఆమెన్ నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు నా ప్రేమను వారికి ప్రకటింప కొందరు ఉన్నారు ఎవరైనా మీలో ఒక ఎవరైనా ఎవరైనా మీలో ఎవరైనా వెలతారా నా ప్రేమను చెబుతారా వెళతారా నా ప్రేమను చెబుతారా నా nah. నాాదాది వేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు నా ప్రేమను వారికి ప్రకటింప కొందరు ఉన్నారు రక్షణ పొందని ప్రజలు లక్షల కొలది ఉన్నారు మారుమూల గ్రామాల్లో ఊరిలోపలి వీధుల్లో రక్షని పొందని ప్రజలు లక్షల కొలది ఉన్నారు మారుమూల గ్రామాల్లో ఊరిలో పలి వీధుల్లో మీరైనా మీల్లో ఒకరైనా మీరైనా మీలో ఒకరైనా వెలతారా నా ప్రేమను చెబుతారా వెళతారా నా ప్రేమను చెబుతారా నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు నా ప్రేమను వారికి ప్రకటింప కొందరు ఉన్నారు ఎవరైనా మీలో ఎవరైనా ఎవరైనా మీలో ఎవరైనా వెళతారా నా ప్రేమను చెబుతారా వెళతారా నా ప్రేమను చెబుతారా వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపండి వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపండి మీరైనా మీలో ఒకరైనా మీరైనా మీలో వెలతారా నా ప్రేమను చెబుతారా వెలతారా నా ప్రేమను చెబుతారా నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్న నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు ఎవరైనా మీలో ఎవరైనా ఎవరైనా మీలో ఎవరైనా వెళతారా నా ప్రేమను చెబుతారా వెళతారా నా ప్రేమను చెబుతారా నేను నమ్మినా వారిలో కొందరు మోసం చేశారు వెళతామని చెప్పి వెనుకకు తిరిగారు నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేసారు వెలతామని చెప్పి వెనుకకు తిరిగారు మీరైనా మీలో మీరైనా మీలో ఒకరైనా వెళతారా నా ప్రేమను చెబుతారా వెళతారా నా ప్రేమను చెబుతారా నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు నా ప్రేమకి వారికి ప్రకటిం ంపా కొందరు ఉన్నారు ఎవరైనా మీలో ఎవరైనా మీరైనా మీలో ఒకరైనా వెళతారా నా ప్రేమను చెబుతారా వెళతారా నా ప్రేమను చెబుతారా హలెలు థ్యాంక్ యూ బ్రదర్ ్రదర్ ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం పరిశుద్ధు ర తండ్రి మీకు వదనాలు వేసయ్యా ప్రభా ప్రకటన గంధంలోని ఆరు అద్యాన్ని మేము ధ్యానించడానికి సిద్ధపడుతున్నాం ఇంతవరకు మీరు మళ్ళీ కాచి కాపాడందుకు మీకు వదనాలు ప్రభ మీరు తప్ప మాకు మమ్మల్ని దాన్ని మీరు ఆక్రవసిత పరచుకోమని ఏ సుక్రీస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ మనం ప్రకటన గ్రంథం ఆరవ అధ్యాయాన్ని ధ్యానిస్తున్నాం పోయిన వారము ఆ యొక్క అధ్యాయము మొదటి రెండు వసనాలలో మనం చూసినాం ఏంటంటే ఆ గుర్రపిల్ల ఆ ఏడు ముద్రల్లో మొదటి దాన్ని విప్పినప్పుడు నేను చూడగా ఆ నాలుగు జీవులలో ఒకటి రమ్మని ఉరుము వంటి స్వరంతో చెప్ట వింటిని కాబట్టి ఆ ఉరుము అనేది మనం ధ్యానించినాం ఆల్రెడీ దేవుని స్వరము ఉరుములాగా ఉంటుంది మోసే ఆ పర్వతం మీదకి ఎక్కినప్పుడు ఉరుము వంటి శబ్దాలు ధ్వనులు జరగడం కింద మనుషులు భయపడడం మనం చూస్తూ ఉంటాం దేవుని స్వరం ఆ రీతిగా ఉంటుంది కాబట్టి బూరలు కూడా అంతే బూరలు ఊదినప్పుడు ఉరుము వంటి స్వరం వస్తూ ఉంటుంది అన్నట్టు కాబట్టి ఆ నాలుగు జీవులలో ఒకటి రమ్మని ఉరుము వంటి స్వరంతో చెప్తాం ఏంటి అంటే గంభీరమైన స్వరం అన్నట్టు దాని తర్వాత రెండవ వచనంలో మే మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రం కనబడను దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చొని ఉండాను అతనికి ఒక కిరీటం ఇవ్వబడను అతడు జయించచ్చు జయించుటప్పు బయలు వెళ్ళాను సంబంధించిన విషయాలు మనము పోయిన అటుపోయిన వారం ధ్యానించినాం వారం మటుకు నాలుగు జీవులకు సంబంధించిన విషయాలు జానించడం క్లుప్తంగా విచూపించి ఈరోజు ఆ రెండవ వచనంలో ఉన్న తెల్లని గుర్రానికి సంబంధించిన విషయాలు ధ్యానిస్తాం మనం తిరిగి జక్ర గ్రంథానికి వెళ్ళిపోతాం ఈరోజు నాలుగు సమచల్ ఐదు సమచల్ తర్వాత తిరిగి వెళ్తున్న వాడికి ఆ రోజు ఉన్నవాళ్ళు ఈరోజు ఉండకపోవచ్చు ఈరోజు విన్నవాళ్ళు ఆ రోజు బహుశా గ్రహించకపోయి దేవుడు ఎంత దయమయుడు ఎంత కనికరం అనేక పర్యాలు తిరిగి తిరిగి మనకి ఇస్తాను అవకాశాలు వాటిని వాడుకోవాలనేసి కానీ ఒక అవకాశం వస్తుంది ఇంకా దాని తర్వాత ఇంకా ఇంకా వేరే ఒక అవకాశం లేదు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా కాబట్టి నాలుగు జీవులు మన ప్రభుకే సాదృశ్యం అని నేను పోయినవరం చూపించిన ముఖ్యంగా సింహము మొదటి జీవి మొదటి జీవి సింహం వంటిది కాబట్టి ఆయన రాజులకు రాజు లేక ఇస్రాయేళ్లకు రాజుగా పరిచయం చేయబడ్డాడు మత్య సువార్తలకు మనం పోయినవరం ధ్యానించినాం దాని తర్వాత దూడ వంటిది రెండవ జీవి దూడ వంటిది లేక ఆక్స్ అంటారు ఇంగ్లీష్లో దూడ వంటిది మార్కు సువార్తికుడు మన ప్రభుని ఒక బలి అర్పణ లాగా బలి పశువులాగా దూడ వంటి బలి పశువులాగా మనకి పరిచయం చేస్తున్నాడు అనేట్ల కొరకు తన ప్రాణాన్ని క్రయదానంగా పెట్టిన బలి పశువులాగా మనకు అతను కనిపిస్తాడు మార్కు సువార్త అదే రీతిగా నాలుగవ సువార్త లూకా సువార్త మనుషు ముఖము వంటిది దానికి సాదృశంగా ఉంటుంది ఆయన సంపూర్ణమైన మనిషి సంపూర్ణమైన దేవుడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని అనుకుపోయిన వారం అందుకేనని లూకాసు వార్తలనే సన్ ఆఫ్ మ్యాన్ లేక మనుష కుమారుడు అని పరిచయం చేయబడతారు అంతవరకు మనకు కనిపించే వాదాలు దేవుని కుమారుడు అని పరిచయం అవుతుంది కానీ ఇక్కడ మటుకు లూకాసు వార్తకు వచ్చినప్పుడు మనుష్య పరిచయం అవుతుంది కాబట్టి మనుష్య ముఖము కాబట్టి ఆయన ఏ రీతిగా మనకు కనిపిస్తుండే ఏసుప్రభు అంత ఈజీగా మనకు అర్థం కాడు ఎంతగా ప్రయాసప పడుతున్నా కానీ అనేక పర్యాలు రకరకాల విధాలుగా మనకు కనిపిస్తూ ఉంటాడు ఆయన అది చివరిదిగా నాలుగవ జీవి పక్షిరాజు వంటిది అది ఎగురు చిన్నది ఎగురు చిన్న పక్షిరాజు వంటిది కాబట్టి యూహాను సువార్తికుడు అతన్ని పక్షిరాజుతో పోలుస్తున్నాడు కాబట్టి ఏసు సాదృశ్యంగా ఉన్న ఈ జీవులు అందుకు ఆ స్వరము అవి మాట్లాడినప్పుడు గంభీరమైన ఉరుము వంటి స్వరం అన్నట్టు ఆయన రెండవ రాకడ కొమసింహము ఇప్పుడు బాగా అర్థమవుతుంది కొథమసింహం అరుస్తే ఉరుము లాగా కదా కాబట్టి ఆయన రెండవ రాకడ కొమసింహము రూపకంగా వస్తున్నాడు మొదటి రాకడ గొర్రెపిల్ల రూపకంగా వచ్చినాడు అందుకే ఆయన సాధువుగా మాట్లాడినట్టు మనం చూస్తాం ఎంతో ఓర్పుతో సహనాలతో దయగలిన వాడిలాగా కనిపిస్తూ ఉంటాడు కానీ ఇప్పుడు మనం చూడబోతున్న రెండవ వచనంలో అతను తెల్లని గుర్రము ఒకటి కనబడము దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చోండి ఉండేది అయితే మనం చాలా సార్లు ధ్యానించినాం ఈ విల్లుకు సంబంధించింది ఇంగ్లీష్లో బావు అంటాం జేమ్స్రాంగ్ నంబర్స్లో నేను మళ్ళీసారి తిరిగి చూసిన ఈ బావు అనేది ఏందనేది మొదటిదిగా అక్కడ ఫిఫ్టీ ఎయిటీ That's why we call it the number In 5088, bow is to produce from seed, as a mother, a plant, the earth Literally or figuratively, to bear, to born, to bring forth, be delivered, be in travail We have to teach uh, Prasav Vedana Shtirikhi Sadrushanga That's why we have to teach uh, Prasav Vedana Shtirikhi Sadrushanga We have to teach Prasav Vedana Shtirikhi Sadrushanga కనడం అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది ఈ లోకంలోనికి తీసుకొని రావడం అన్న విషయానికి ఈ బవ్ అనే పదం అర్థం ఉంది ఇంకొక జేమ్ స్ట్రాంగ్ నంబర్స్లో ఇంకొక నెంబర్ చూస్తున్నాను ఫైవ్ వన్ వన్ ఫైవ్ దాని తర్వాత ఈ ఫైవ్ వన్ వన్ ఫైవ్ ఎందులో నుంచి వస్తుందంటే ఫైవ్ జీరో ఎయిట్ ఎయిట్ నుంచి వస్తుంది బవ్ అంటే వటతో నేయబడిన రిబ్బన్ వంటిది మనకు తెలుసు రిబ్బన్స్ ఆడపిల్లలు రిబ్బన్స్ కట్టుకుంటారు తలకి అది బట్ట అయితే ఈ హోటల్స్లలో మనం చూస్తాం ఈ బేరర్స్ అన్నం వడ్డించడానికి ఆర్డర్స్ తీసుకొని అన్నం వడ్డించే వాళ్ళు ఉంటారు వాళ్ళ కాలర్కి చిన్న రిబ్బను నల్ల రిబ్బను కట్టినట్లుంటుంది ఆ రిబ్బన్ ఎట్లా కట్టి ఉంటుందంటే ఇట్లా గిఫ్ట్ ప్యాకెట్ కట్టినప్పుడు మీద ఎట్లా పెడతారు రిబ్బన్ ఆ రూపకంగా ఆ రిబ్బన్ కట్టినట్టు ఉంటుంది దాన్ని కూడా బాగుంటుంది జేమ్ స్ట్రాంగ్ నెంబర్స్ అయితే దాన్ని ఏ రీతిగా ఈ జేమ్ స్ట్రాంగ్ చెప్తుందంటే ఈ నెంబర్ సింప్లిస్టిక్ ఫ్యాబ్రిక్ అని చెప్తుంది లేక దాన్ని ఒక ప్రజెంట్ లేక ఒక బహుమానం లాగా చూపబడుతుంది కాబట్టి ఆయన చేతిలో బహుమానం లాగా ఉంది ఇంకో రీతిగా చెప్పాలంటే కాబట్టి వీటన్నిటిని మనం ఏ రీతిగా సమాధానపడి అర్థం చేసుకోగలమంటే మొదటిదిగా చూసిన పోయిన వారము ఆ బౌ అంటే ప్రసవించడం ఆయన ప్రసవించేవాడు పెళ్లి కుమార్తెని లేక సంఘంను వధువుని ఆయన ఏ రీతిగా ప్రసవించిండు కల్వరిశిలలో ప్రసవించిండని నేను చూపించిన వారం ఆయన మన ఎంతగానో చిత్రవద అనుభవించి ఆ యొక్క దిగగొట్టబడి ముళ్ళ కిరీటం కూర్చోబడి తన తలకి దాని తర్వాత పక్కట బల్యంతో పొడబడడం అందులో నుంచి మీరు ఎప్పుడన్నది అనించండా లేదో గుడ్ ఫ్రైడే చాలా మంది ప్రకటిస్తుంట నేను విన్నా ఆ పొడిచినప్పుడు పక్కన అందులో నుంచి రక్తము నీరు గారెను అనుంది కాబట్టి ఎప్పుడన్నది అనించండి మీకు అవకాశం అంటే ఈ రక్తము నీరు దేనికి సాదృశ్యం అనేది కాబట్టి ఆ రక్తం నీరు కనడం పక్కట పక్కన పొడవబడడం అనేది సంఘానికి సంఘాన్ని ప్రసవించడం అన్నదానికి కూడా సాదృశంగా ఉంటుంది పైగా ఈ గిఫ్ట్ పేపర్ మీద గిఫ్ట్ ప్యాకెట్స్ మీద కూడా ఆ అనే బటతో చేయబడ్డ గిఫ్ట్ ప్యాకెట్ రిబ్బన్ని అతకబెట్టడం కాబట్టి మనమందరము అతనికి ఒక బహుమానం లాగా అన్న విషయం కూడా జ్ఞాపకం చేసింది చేతిలో ఉన్నాం మనం మనమందరము ఆయన బహుమానం ఆయన చేతిలో ఉన్నాం ఆయన కొనుక్కున్నాడు కాబట్టి మనమందరము ఆయన బహుమానం అన్నట్టు కాబట్టి ఆ రీతిగా ఈ విల్లు తెలుగులో విల్లు అనుంది ఇంగ్లీష్లో మటుకు బవ్ అని ఉంది బవ్ అంటే రెండు రకాల అర్థాలు ఉన్నాయి అది మనం చూసినాం ఇప్పుడు కాబట్టి ఈరోజు ఒక విషయం మీకు జ్ఞాపకం చేయాలి సాధారణంగా పోయిన వారం నేను జ్ఞాపకం చేసినది ఒకటి ఏంటంటే ఎందుకు క్రైస్తవ సంఘము ఇతన్ని సరిగా అర్థం చేసుకోలేదు చాలామంది ఈ ఈ ఈ గుర్రం మీద తెల్లని గుర్రం మీద కూర్చున్నవాడు ఆయన ప్రకటిస్తూ ఇతను అంత్యక్రికి సాదృశ్యం అని ప్రకటించడం నేను విన్నాను ఎన్నో పుస్తకాలలో కూడా చూసినాను కానీ ఈరోజు మనము దీని ప్రకారంగా దీని ఈ యొక్క జేమ్సాంగ్ నంబర్స్ ప్రకారంగా చూస్తే మటుకు ఆయన అట్లా మనకు కనిపిస్తలేడు ఆయన జయించడానికి మరియు జయించుతూ జయించడానికి బయలుదేరిండను దాని తర్వాత నేను అటుపోయిన రెండు మూడు వారాల కూడా చూపించిన మొదటి ముద్ర గుర్రపిల్ల వివాహానికి ఆహ్వానము అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం అందులోకి వచ్చినప్పుడే మీరు వాటన్నిటి చూడగలరు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను నేను కాబట్టి ఈరోజు చర్చ్ ప్రపంచం అంతటా ఈ తెల్లని గుర్ర మీద కూర్చున్న వాడిని అంత్యక్రితో పోల్చి ఆయనకు రావాల్సిన మహిమని రాణియకొండ సైతానికి మహిమ ఎందుకు వాళ్ళు మిస్టేక్ అయిపోయినారంటే చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పన్నెండవ వచ్చినం ప్రటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనం అయితే ఇక్కడ కూడా ఏసు ప్రభు సదృశ్యంగా ఉన్న వాక్యంగా అనిపిస్తుంది ఇక్కడ చూడండి మరియు పరలోకము తెరబడి ఉండట నేను చూచి తిని అది ఒక్కసారి మూస్తే మటుకు ఎవరు తెరలేరు అందుకే మనం త్వరగా సిద్ధపడాలా అప్పుడు ఇదిగో తెల్లని గుర్రము ఒకటి కనబడెను దాని మీద కూర్చుని ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామం గలవాడు కాబట్టి చూడండి ఆయనకి ఆయనకు పేరు ఏ రీతి ఉంది సత్యవంతుడు ఐ హమ్ ద వే ఐ హమ్ ద్రూత్ ఐ హమ్ ద లైఫ్ అనిగా నేనే మార్గము సత్యము జీవం కాబట్టి నమ్మకమైన వాడు ఆయన చెప్పిన ప్రతి వాక్యము నమ్మదగింది ఆయన చేసిన ప్రతి వాగ్దనం నమ్మదగింది అందుకు మనము ఈ వాక్యాలను పాటిస్తూ సేవల ముందుకు వెళ్తాం అప్పుడే కార్యలు జరుగుతూ ఉంటాయి తర్వాత సత్యవంతుడు ఆయనలో అబద్ధం లేదు కాబట్టి అటువంటి నామం గలవాడు కాబట్టి ఈ వాక్యము ఖచ్చితంగా ఏసుప్రోకే సాదృశంగా ఉంది కాబట్టి చేసిన వాక్యం కాదు అంటున్నారు వాళ్ళు ప్రాట గంధము అధ్యాయము రెండవ వచనంలో చేసిన ఆ గుర్రము సంబంధించిన విషయం కాదు అంటున్నారు ఎందుకంటే చూడండి ఇంకా పన్నెండు వచనంలో క్లియర్గా వెళ్ వెళ్తూ ఉంటుంది ఏంటంటే అతడు నీతిని బట్టి విమర్శన చేయించు యుద్ధము జరిగించుచున్నాడు కాబట్టి రెండవ రాకడా యుద్ధానికి సంబంధించింది నీతిని బట్టి విమర్శన చేయించు యుద్ధము జరిగించుచున్నాడు ఆయన చేసే ప్రశ్నలకి ఎవరి జవాబు ఉండదు తప్పు చేసిన వాళ్ళు తర్వాత పన్నెండు ఆయన నేత్రంలో అగ్ని జ్వాలల వంటివి ఎవరు తప్పించుకోలేరు తర్వాత ఆయన హృదయ రహస్యాలని ఎరిగినవాడు ఏది కూడా నువ్వు దాచిపెట్టుకోలేరు నీ వేషధారణ జీవితము నీ అపవిత్రమైన జీవితము నీ పాపూరితమైన జీవితము నీ స్వార్థంతో కూడిన జీవితము కపటము ఇటువంటి కుళ్ళు అటువంటి ఏ ద్వేషం నిలవున్నా ఆ అగ్ని జ్వలాలు నిలబడలేవు అవి అన్ని కాలిపోవాల్సిందే నువ్వు పరిగెత్తిపోవాల్సిందే కాబట్టి అటువంటి కనులు గలవాడు ఆయన శిరస్సు మీద అనేక కీరీటములు ఉండాను ఇది ఎందుకు క్రైస్తవులు దీన్ని ఈ వాక్యము ఏశ సంబంధించింది ఆరో అధ్యాయము రెండవ వర్షం నుండి ఏసుకు సంబంధించింది కాదు అని ఆయన ఇంతలో నికరించారు చూడండి అక్కడ మనం చూసినాం ఆయన బయలుదేరిండు ఇక్కడ ఆయన ముగిస్తున్నాడు ఆయన ప్రయాణం యుద్ధం జరిగిస్తున్నాడు ఇక్కడ అక్కడ ఏం చేస్తున్నాడు విజయం పొందుతున్నాడు మనుషుల మీద మనుషులందరి రక్షణ నడిపిస్తుండడు ఇక్కడ ఎవడైతే అపవిత్రంగా జీవించాడో వాడి మీద విమర్శ యుద్ధం జరిగిస్తున్నాడు అంటే తీర్పు పదకొండవ వచనంలో యేసుప్రభు తీర్పుకు సంబంధించింది ఆరో అధ్యాయము రెండవ వచనంలో ఆయన చొరపిల్ల విందుకి పిల్లడానికి అందరినీ పిలవడానికి పంపించిన వాణి పోలి ఉంది దాని తర్వాత పన్నెండవ వర్షంలో సమస్య ఆయన శిరస్సు మీద అనేక కిరీటంలు ఉండాను అని వ్రాయబడిన యొక్క నామము ఆయనకు కలదు అది ఆయనకే కానీ మరి ఎవనికి తెలియదు చెప్పండి ఏ స్ప్రో నామము ఆయనకి తప్ప ఎవరు తెలియదు అంట ఏం స్పెషల్ నామం చెప్పండి అది కాబట్టి అక్కడ మనం వెతుక్కోవాలా ఇవన్నీ వెతకడాకే ఎందుకంటే ఈ ఈ పుస్తకాన్ని ధ్యనించేవాడు ధన్యుడు అందుకు చదువుకోవాలి మనం ఎందుకు ధన్యత పోగొట్టుకుంది క్రైస్తవ జీవితం అంటే ఈ పుస్తకం ఎవరు ధ్యనించరు కాబట్టి ఇప్పుడు నేను మీకు క్లారిఫికేషన్స్ ఇస్తున్నా ఏంటంటే ఇక్కడ చూసిన తెల్లని గుర్రము అక్కడ చూసిన తెల్లని గుర్రం ఒక్కటే తెలుపు నీతికి సాదృశ్యం పరిశుద్ధతకు సాదృశ్యం దాని మీద కూర్చున్న వాడు మన ప్రభుకి సాదృశ్యం అక్కడ ఉంది ఏ ఇక్కడ ఉంది కూడా ఏ వాళ్ళ తేడా ఏడ చూస్తారంటే ఇక్కడ ఈయనకు అనేకమైన కిరీటాలు ఉన్నాయి అక్కడ ఒకటే కిరీటం ఉంది నేను అటుపోయిన వారం చూపించిన ఆ కిరీటం ఎట్లుంది ఇక్కడ ఉన్న కిరీటాలు ఎట్లున్నాయి ఆ కిరీటము అల్లిన కిరీటం కాబట్టి ఓ రీతిగా కట్ అదేమంటాం చెట్టు కొమ్మతో తయారు చేయబడ్డ కిరీటం లాగా కనిపిస్తుంది అది రీత్ అంటాం దాన్ని ఇంగ్లీష్లో కానీ ఇక్కడ చూస్తున్నాము అనేకమైన కిరీటాలు కాబట్టి ఆయన శిరస్సు మీద అనేక కిరటంలు ఉన్నాయి చెప్పండి ఒక్క కళ మీద ఎన్ని కిరీటాలు పెట్టుకోగలడు మనిషి ప్రకృతి సహజంగా ఇష్టాలకి ఎప్పటికి అర్థం కాదు ప్రకణం గంధం ఇదంతా చిహ్న ఎందుకంటే ఆయన ఆత్మలో చూస్తుంటూ బాప్ యోహాను భక్తునికి కండ్లు పోయినవి ఆయన కనులు తీసేసిండ్రు కండ్లతో చూస్తాడైనా ఆయన హృదయంలో చూస్తుండే దర్శనాలన్నీ ఆ పద్మాసు దీ పైన పడేసినప్పుడు ఆయన కళ్ళు లేవు గుడ్డోడు గుడ్డోడు ఈ దర్శనాన్ని చూస్తున్నాడు ఆయన హృదయంలో ఇవన్నీ కనిపిస్తున్నాయి కాబట్టి ఈ ప్రకృతి సహజమైన కండ్లుతో నువ్వు ఎప్పటికీ చూడలేవు ప్రవ్వ నాకు ఆత్మీయమైన కళ్ళు అనుగ్రహించి ప్రవ్వ అంటే అప్పుడే నువ్వు అవి పొందుకోగలవు ఆయన ఇవ్వగలడు నువ్వు దీన్ని చూడగలవు కాబట్టి మనం అక్కడికే వెళ్ళిపోతాము చివరికి ఆరవ అధ్యాయము రెండవ వచనంలో మరి నేను చూడగా ఇదిగో తెల్లని గుర్రం కనబడను కాబట్టి ఇప్పుడు ఈ గుర్రానికి సంబంధించిన విషయాలు మనం ధ్యానించాలా సాధారణంగా గుర్రం మీద కూర్చున్న గురించి ధ్యానిస్తూ ఉంటారు మనం కూడా వారం కానీ ఆ గుర్రము దేనికి సంబంధించింది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం కాబట్టి జగర గ్రంథంలో మనం ఆల్రెడీ చూసినాం కొన్ని సంవత్సరాల ఆరవ అది కూడా ఆశ్చర్యకరంగా ఆరవ అధ్యాయమే ప్రకణ గ్రంథము ఆరవ అధ్యాయము ఈ నాలుగు గుర్రాలకు సంబంధించింది జకర గ్రంథము ఆరవ అధ్యాయంలో కూడా మనం అవి చూస్తూ ఉంటాం అదే రీతిగా దాని గ్రంథాలు కూడా మనం చూస్తాం వాటిని ఎంత ఓపిక మనకు తెలియదు కానీ మీరు మీకు ఎప్పుడు ఫ్రీ టైం దొరికితే ఇవన్నీ కంప్లీట్ చేసుకోండి మీ లైఫ్లో ఎందుకంటే ఈ రోజు కంటే మంచి రోజు ఇంకా లేదు రేపు మంచి తినప్పు కాదు అది ఎప్పుడు వస్తుంది ఎవరిని తెలియదు ఎవరు చూడలేదు కాబట్టి కాబట్టి మనం జక్ర గ్రంథం ఆరాధ్యలో చూసినాము ఆ నాలుగు రథాలు వాటికి ఉన్న ఆ రథాలకున్న గుర్రాలకు సంబంధించిన విషయాలు ధ్యానించినప్పుడు అక్కడ కూడా అవే ఉంటాయి నాలుగు గురాలకి రథాలు రకరకాలుగా నాలుగు రథాలు నాలుగు రకరకాల గుర్రాలు కాబట్టి ఇవన్నీ ఒకటే మనము ఈ యొక్క ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయంలో చూస్తున్న గుర్రాలు జక్ర గ్రంథంలో కనిపించే ఆరో అధ్యాయంలో ఉన్న గుర్రాలు దాని తర్వాత ధ్యాన మనం చూస్తాం ఒకరోజు అవి అది అప్పుడప్పట్లో వచ్చి వెళ్ళిపోతుంది మన వాక్యము ఆయన చూసిన నాలుగు జీవులు వాటికి సంబంధించినవి కాబట్టి ఈ నాలుగు జీవులు అనేక కాలాల్లో మనకు కనిపిస్తున్నాయి ఎందుకంటే అవి భూత వర్తమాన భవిష్యత్ కాలాలని చూస్తున్నాయి అవి వాటి కండ్లు అని మనం మొదటి అధ్యాయనాన్ని చూస్తాం ప్రటం మొదటి అధ్యాయంలో ఈ నాలుగు జీవులకు సంబంధించిన విషయాలు కాబట్టి ఈ నాలుగు గుర్రాలు దేనికి సంబంధించినది మనం చూసినప్పుడు నేను ఎప్పుడన్నా భవిష్యత్తులో గతంలో చెప్పింటా కూడా బహుశా మొదటి గుర్రం ఈ గుర్రాలు ప్రపంచాన్నంత ప్రపంచమంతటా బయలుదేరిన గుర్రాలని నేను మీకు చూపించిన సాధనంగా గుర్రాల మీద ఎవరు పోతారు గతంలో చరిత్రలో చూస్తే మీరు యుద్ధానికి పోయినప్పుడు గొప్ప గొప్ప సైన్యము ఆ మీద కూర్చొని మనం చూస్తూ ఉంటాం అయితే ఒక్కొక్క దశలో ఒక్కొక్క దేశము ప్రపంచాన్ని పరిపాలించినట్టు మనం చూస్తూ ఉంటాం ఉదాహరణకి ముందు ఈగుప్ ఐగుప్తు ఐగుప్తు ప్రపంచాన్ని పరిపాలించింది ఫరో రాజుల కాలంలో అంత ధనికమైన దేశం అది ప్రపంచం గొప్ప దేశం ఈరోజు పనికిరాని దేశం లాగా తయారైంది ఐగుప్తు శిథిల స్థితిలో ఉండి పేదరికము ఒకప్పుడు ఎంతో వైభవంగా ఉన్న గొప్ప దేశం ప్రభుని ధృనీకరించింది తండ్రిని తునీకరించింది మోసే చెప్పిన వాక్యాన్ని తునీకరించింది అందుకే ఈరోజు పనికిరాని దేశంలాగా తయారైంది అంతే ఒకసారి అవకాశం వచ్చినప్పుడు దాన్ని స్వీకరించకపోతే ఇంకొక అవకాశం ఎప్పుడొస్తుందో అది వచ్చేటకి నీ కాలం దాటిపోవచ్చు ఎందుకంటే అదొక సైకిల్ లాగా పోతుంటుంది ఈ వాక్యం ఈ రాజస్వార్త సకల జన్లకు ప్రకటించబడినాకనే అంతము అన్నాడు కదా కాబట్టి నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు స్వీకరించకపోతే ఇంకొక జనుల దగ్గరికి వెళ్ళాల్సిందే అది సకల జనుల దగ్గరికి వెళ్తూనే ఉంటుంది వెళ్తూనే ఉంటుంది వెళ్ళి వెళ్ళి అది సైకిల్ లాగా తిరిగి మళ్ళా నీ దగ్గరికి వస్తుంది అప్పుడు నీ వయసు అయిపోయి ఉంటుంది ముస్లాం అయిపోయింటాం శరీరం కూడా కృషించిపోయి ఉంటుంది ఆయనకు దయగల దేవుడు కాబట్టి ఆ వయసులో కూడా నీకు ఇస్తుండే అవకాశం ఈరోజు మనలో చాలామంది అదే రీతి ఉన్నాం ఇవి చూడగలుగుతున్నాం అంటే ఇప్పుడు టూ మీరు లేరు చాలామంది ఇవి చూసినప్పుడు ఆ రోజులలో ఎన్ని గంటలు చూసినాం 60-70 అవర్స్ ఉన్నాయి రికార్డింగ్స్ ఆన్లైన్ ఎవరికి ఉంది ఈ రోజుల్లో ఓపిక చెప్పండి 60-70 అవర్స్ రికార్డింగ్స్ వినే ఓపిక ఉందా మళ్ళీ సిక్స్టీ సెవెంటీ అవర్స్ ప్రిపేర్ చేసి ప్రకటించే ఓపిక నాకుంది ఇప్పటికీ కూడా ఉంది నేను అదే చెప్తుంట అనేక పర్యాలు నేను థర్టీ ఇయర్స్ ఎటువంటి సేవ చేసినానో దానికి మించి ఇంకా చేస్తున్న సేవ ఇప్పుడు నేను ధైర్యంగా చెప్తున్నాను రోషంతో చెప్తున్నాను ప్రభుపక్షంగా తీవ్రమైన రోషం కలిగి ఆ రోజులలో ఎన్ని గంటలు నేను ఎన్ని కిలోమీటర్లు తిరిగి బైబిల్ స్టడీలో ప్రకటించేవాడిని వాటి అన్నిటిని రికార్డింగ్ చేసి ఇంటికి వచ్చినాక ట్రాన్స్ఫర్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేసేవాడిని పాడ్కాస్ట్లలో చాలా గంటలు అవసరం కదా సమయం నిద్రైనా సరిపోకపోయింది నాకు మహా అంటే నాలుగు గంటలు ఆరు గంటలే పండుకుండేవాడిని ఆ రోజులలో ఈ లాక్డౌన్ వల్ల కొంచెం సేపు ఎక్కువ పండుకుంటాను నైట్లో కానీ అదర్వైజ్ ఆ రోజులలో మహా అంటే నాలుగు గంటలు ఆరు గంటలే పట్టుకునేవాడిని నేను కాబట్టి గతంలోకి నేను చూపించిన ఈ నాలుగు గుర్రాలు ప్రపంచాన్ని అంతా గడగడలాడించినాయి మొదటిది ఐగుప్తు ఐగుప్త్ ఈజిప్ట్ దాని తర్వాత బబ్లోను దాని తర్వాత పర్ష గ్రీస్ ఈ నాలుగు దేశాలు మన ప్రభు పుట్టక మన ప్రభు పుట్టక ఈ నాలుగు దేశాలు ప్రపంచాన్ని గడగడలాడించినాయి నేను మళ్ళీ ఎప్పుడన్నా దీర్ఘంగా చూపిస్తాను ఈ నాలుగు దేశాలు ఈ ఐగుప్తు బబులోను పర్షియా గ్రీస్ ఈజిప్ట్ బెబులోన్ పర్షియా గ్రీస్ ఈ నాలుగు రాజ్యాలు ప్రపంచానికి గడగడలడించినాయి ఈ నాలుగు రాజ్యాలు నాలుగు గురాలకు సాదృశ్యం ఇప్పుడు నేను చూపించాను వచ్చ ఎప్పుడైనా చాలా ఓపికతో మనం కొంచెం ముందుకు వెళ్ళాలి ఈరోజు అదే రీతిగా మన ప్రభు పుట్టిన కాలం మొదలుకొని ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఆరోణం అయిపోయి క్రైస్తవ సంఘము ఆరంభమైన కాలం మొదలుకొని ఈరోజు వరకు నాలుగు దేశాలు ప్రపంచాన్ని పరిపాలించినాయి మొదటిదిగా ఇంగ్లాండ్ మొదటి గుర్రానికి సాదృశ్యం అది రెండవది రష్యా ప్రపంచాన్ని గడగడలాడించిన దేశం రెండవ గుర్రం అది మూడవ గుర్రము జర్మనీ హిట్లర్ కాలంలో గడగడలాడించింది ప్రపంచాన్ని నాలుగవ గుర్రము ఈరోజు విభిన్నమైనది ఎందుకంటే నాలుగవది ఎప్పుడూ వింతగుంటుంది అది చుక్కలు చుక్కలు కల దాన్ని కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాము అది పేలు రకరకాలుగా రంగ వింత రకంగా ఉంటాయి రంగులు దాన్ని కొన్ని తెల్లగా కొన్ని చుక్క కొన్ని నల్లగా కొన్ని బ్రౌన్గా చూవలు చూవలుగా దా తీగలు తీగలుగా గీతలు గీతలుగా అట్లా రకరకాలుగా వింత రకంగా ఉంటుంది అన్నట్టు ఆ జీవి నాలుగవ జీవి కాబట్టి ఇది మొత్తం ప్రపంచాన్ని పరిపాలించే ఐక్యరాజ్య సమితికి సాదేశంగా ఉంటుంది లేకపోతే యునైటెడ్ స్టేట్స్కి సాదరిశం కొన్ని ట్రాన్స్లేషన్స్ అలా అరీతి అమెరికా దేశానికి సాదృశ్యంగా ఉంది ఎందుకంటే ఈరోజు ప్రపంచాన్ని పరిపాలిస్తుంది అమెరికా దేశం ఎంతమందికి తెలుసు చాలా మందికి తెలియదు కానీ జకర గ్రంథం ధ్యానించిన కాలంలో ఎంతమంది విన్నరో నాకు జ్ఞాపకం లేదు ఎంతమందికి మైండ్లో రిజిస్టర్ అయిందో నాకు జ్ఞాపకం లేదు కానీ నేను తిరిగి మళ్ళా జ్ఞాపకం చేస్తుండే మొదటి గుర్రము తెల్లని గుర్రం గొప్ప జనానికి సాదృశ్యం రెండవ గుర్రం ఎర్రది రెడ్ హార్స్ అంది చూడండి మూడవ వచనంలో రెండవ గుర్రము ఎర్రది ఎరుపు తేళ్ళకి సాదృశ్యం ఓ రీతిగా చెప్పాలంటే తేలగ కాదు ఎరుపు తేలకి సాదృశ్యం కానీ ఇక్కడ సర్పానికి సాదృశ్యం ఎందుకంటే ఇది డ్రాగన్ ఘట సర్పం కాబట్టి అది కూడా ఎర్రగానే ఉంటుంది అది కూడా ఎర్రగానే ఉంటుంది కాబట్టి ఎరుపు కొన్నిసార్లు తేళ్ళకి సాదృశ్యంగా ఉంటుంది కొన్నిసార్లు సర్పానికి సాదృశ్యంగా ఉంటుంది ఎట్లా గుర్తుపట్టగలవు ఉదాహరణకి ఇప్పుడు చూడండి ఆయన మూడవ వచనంలో ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటివి అది కూడా రుము స్వరం అప్పుడు ఎర్రనిదైనా వేరే ఒక గుర్రం ఇది ఇప్పుడు బాధం వేరే ఒక గుర్రం అంటే ఇది ఎర్రగుంది వేరే రూపకం ఉంది అదే మనం చదువుతప్పుడు ఎర్రదైన గుర్రం అంటాం కానీ ఎర్రనిదైనా వేరే ఒక గుర్రం ఎందుకు చెప్పాలా వేరే ఒక గుర్రం అని ఆయనకు అవి గుర్రాలా కనిపిస్తున్నాయి అవి పరిగెత్తుతున్నాయి కాబట్టి గుర్రాలా కనిపిస్తున్నాయి మనుషులు ఇప్పుడు చూడండి నాలుగవ వచనంలో ఎర్రని గుర్రం ఎట్లుంది మనుషులు ఒకరిని ఒకడు చంపుకున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడేను కాబట్టి ఈ లోకంలో సమాధానం లేకుండా చేసేవాడు ఇప్పుడు చెప్పండి ఎవరు సార్ ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇచ్చిండి దేవుడు అరే పోయి సా సమాధానం లేకుండా చేయి లోకంలో ఒకరినొకరు చంపుకుంటట్టు చేయి మొత్తం గలిబిలు చేసి పడేసిండి వాడు ఎప్పుడు చెప్పండి ఎవరికి సాదృశ్యం వాడు దుష్ట శక్తి సైతానికి సాదృశ్యంగా కాబట్టి అది సర్పంకి సాదృశ్యం అక్కడే తేడా ఉంది మన జక్రంథాన్ని అనిస్తేప్పుడు మిస్టేక్స్ చేయొద్దన్నాం ఎందుకంటే అది తేడాకు సాదృశ్యమా లేక సర్పానికి సాదృశ్యమా అనేది ఎప్పుడు నువ్వు అర్థం చేస్తావంటే చాలా క్లియర్గా ఉంది చంపు కొనట్లు చేసేటోడు సర్పం తేళ్ళు కరుస్తే మంటలు వేస్తాయి కానీ చావరు మనుషులు తేలుగా వస్తే చావరు బగ బగ బగ బగ మంటతో ఉంటుంది దాని పాయిజన్ చాలా లైట్ పాయిజన్ సర్పం అంత పాయిజన్ కాదు అది అయితే దాని పాయిజన్ ఎట్లా ఉంటుంది అంటే ఆ బ్లడ్లో పోయే కొద్ది ఎంత దూరం పోతుంటే అంత దూరం మంట మినిక్ మినిక్ మినిక్ మినిక్ మంట ఉంటుంది ఎవరికైనా ఉంది అయిందో లేదో హైదరాబాద్లో మంట ఊర్లలో ఉండి వర్షాకాలంలో అవన్నీ బయటకు వస్తాయి తేళ్ళు అవి వచ్చి ఏం చేస్తాయి కిటికీలు వెనకాల తలుపుల వెనకాల ఉంటాయి తలుపు చూడకుండా వేసినప్పుడు టక్కున కాటేస్తుంది అప్పుడు తెలుస్తుంది నీకు మంట ఇప్పుడు బ్లడ్ క్లాట్స్ అవుతాయి కొంతమందికి బాడీలో అయితే ఆ బ్లడ్ క్లాట్స్ కరగడానికి కూడా ఒక ఇంజక్షన్ ఇస్తారు అన్నట్టు అయితే ఆ బ్లడ్ క్లాట్ ఎక్కడుందో ఈ ఇంజక్షన్ ఇయంగానే అక్కడ పోతుంది ఆ ఇంజక్షన్ కాబట్టి ఇంజక్షన్ ఇవ్వడం కూడా తేళ్లకి సదృశ్యం అనేది మనం ఒకసారి ధ్యానించినాం పొడుచుకోవడం పొడవడం అనేది అయితే ఆ ఇంజక్షన్ల నుంచి వచ్చేది పాయిజన్ రూపకంగా కూడా ఉంది అదో రకంగా పాయిజన్ యాంటీబయాటిక్స్ అంటే పాయిజన్సే కదా ఎవరైతే చెప్పాలంటే అది ఏం చేస్తుంది ఆడపోయి ఆ లిక్విడ్ ఇంజక్షన్ ఇవ్వంగానే ఎక్కడ బ్లడ్ క్లాట్ ఉంది అక్కడ పోయి ఆ బ్లడ్ క్లాట్ని కరగదీస్తుంటే మంట ఉంటుంది అన్నట్టు భరించలేరు నొప్పి నొప్పి నొప్పి నొప్పి అని అరుస్తూ ఉంటారు నేను చూసిన ఎంతమంది పేషెంట్స్ని బ్లడ్ లాట్స్ అనే వాళ్ళకి సరే ఈ కార్బోహైడ్రేట్స్ తినే వాళ్ళకి బ్లడ్ లాట్స్ ఉంటాయి అంటే రైస్ వీటు షుగరు అటువంటి తీపి పదార్థాలు తినే వాళ్ళకి మొక్కజొన్న ఇటువంటి ఆహారాలు తినే వాళ్ళకి బ్లడ్ లాట్స్ అవకాశాలు చాలా ఉంటాయి భవిష్యత్తులో అవి తీసిపడేస్తే బ్లడ్ లాట్స్ కావు కాబట్టి నాలుగో వర్షంలో చూసినట్లు ఈ ఎర్రని గుర్రము సర్పంలకు సాదృష్టం అని మనం అర్థం చేసుకోవాలా అదే రీతిగా మూడవ గుర్రం ఏదెత్తి ఉందో చూడండి ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు రమ్మని మూడవ జీవి చెప్పడం ఏంటి నేను చూడగదుగు ఒక నల్లని గుర్రం కాబట్టి తేళ్లకి సాదృశ్యం ఇది నల్లనిది అంటే నల్లగా ఉంటే కేళ్ళ తేళ్ళు మరి డార్క్గా ఉంటే డార్క్ బ్రౌన్ డార్క్ బ్లాక్ నల్లగా ఉంటే గుర్ర తేళ్ళు అయితే ఎన్నిసార్లు మనం చూసిన జగ్ర గ్రంథం కాలంలో ధ్యానిస్తే అప్పుడు ఈ నల్లని గుర్రం మీద కనబడే దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చోండి వీడు బిజినెస్ వీడు ఈ లోకంలో బిజినెస్కి సంబంధించింది అంటే దోచుకుండే వాళ్ళు తేళ్లు దోచుకుంటే మనుషులని అని నేను చూపించిన ఆ రోజు నాలుగైదు సంవత్సరాల ఎట్లా దోచుకుంటాయి అన్యాయపు త్రాసు చేతుల పట్టుకొని దోచుకుంటాయి వాళ్ళు తలిస్తేనే న్యాయం వాడు ఏది తలిస్తే అదే న్యాయం అటువంటి గుంపు ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి బ్రదర్ అంటే చర్చ లోపల జరుగుతున్నాయని చూపించిన ఈరోజు చర్చ ఎక్కడుంది లోపల ఉందా బయట ఉందా ప్రపంచం అంతటా విస్తరించి ఒకటిది ప్రపంచం అంతటా ఇవన్నీ దాని తర్వాత ఆరో వచనం అన్యాయంగా అమ్ముతున్నారో బిజినెస్ చేస్తున్నది తర్వాత నాలుగవ ఆయన నాలుగవ ఏడవ వచనంలో ఆయన నాలుగవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని నాలుగవ జీవి చెప్పుట వింటిని అప్పుడు నేను చూడగా ఇదిగో పాండూర వర్ణము గల ఒక గుర్రం కనబడను ఇంగ్లీష్ లో పేల్హార్స్ అని ఉంది క్లోరోస్ అని కూడా ఉంది ఇంగ్లీష్ లో క్లోరోస్ అంటే నాచురంగ్ అని కూడా ఉంది పాండూర వర్ణము ఒక గుర్రం కనబడను దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు ఇది ఇంకా ఫైనల్ అన్నట్టు ఫైనల్ కాలం ఇది మృత్యువు పాతాల లోకము వాణ్ణి వెంబడించండి ఇప్పుడు చెప్పండి వీడ ఖడ్గం వలనను కరు వలనను తప్పించుకున్న వాళ్ళందరూ వీడి దగ్గర వచ్చి పోతారు ఎట్లను చేసి తెలివి ఉపయోగించి నీ చదువు ఉపయోగించి నీ డబ్బులు ఉపయోగించి నువ్వు అన్నీ తప్పించుకున్నా శ్రమలు ఇదే మనం చూస్తున్నాం చాలామంది ఈ వైరస్ని బారి నుంచి తప్పించుకున్న వాళ్ళు నా మా తెలిసిన చుట్టాలలో ఒక అమ్మాయి అసలు ఎప్పుడు బయటికి రాలేదు మా బ్రదర్ ఇంట్లా మా మిస్సెస్ వాళ్ళ తరఫున చుట్టం మంచి భక్తి కానీ ఇంట్లో నుంచి బయటికి రాలేదు లాస్ట్ ఇయర్ అంతా ఇంకా మళ్ళీ బయటికి రాని వాళ్ళకి ఎట్లుంటుంది పరిస్థితి చెప్పండి మళ్ళీ బయటికి పోవాలా ఇంకా మీదట బయటికి రావాలంటే ఏం చేయాలా వ్యాక్సిన్స్ తీసుకోండి బ్రదర్ మీకు ప్రొటెక్షన్ అయిపోతుంది బ్రదర్ తీసుకున్నా వస్తుంది కదా అంటే వ్యాక్సిన్స్ తీసుకున్నా వస్తుంది కానీ మరణం వరకు పోదు మీరు మరణం నుంచి బయటపడతారు అని వైరస్ నుంచి బయటికి వచ్చి వ్యాక్సిన్స్కి పోయిందామే వ్యాక్సిన్ తీసుకున్న మూడో రోజే చచ్చిపోయింది ఆమె ఎక్కడుంటుంది మన పప్పు బ్రదర్ వాళ్ళ ఇంటి ఎదురు ఆడ అక్కడే ఉంటుంది ఆ పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉంటుంది ఆమె మనం పార్కింగ్ చేస్తుంటాం ఇప్పుడు నా పప్పు బ్రదర్ వాళ్ళ ఇంటికి అప్పు బ్రదర్ వాళ్ళ ఇంటికి ప్రేరిపోతే ఆడ వెహికల్స్ పార్క్ చేసిపోతాం వాళ్ళింటికి అక్కడ ఉంటుంది ఆమె చనిపోయి పాపం బాగా అనిపిస్తుంది నువ్వు ఏదో తప్పించుకుంటున్నావు ఏదో తప్పించుకుందాము అని పోయి దేనికో బానిస బలి అయిపోతున్నావు ఇది అంటే ఈ వాక్యం ఎనిమిదవ వస్తువు నువ్వు ఎర్ర గుర్రము చేతిలో నుంచి తప్పించుకుంటే నాలుగో గుర్రం చేట్లా పాడుతున్నావు నువ్వు కడ్గం వల్ల కరువు వల్ల తప్పించుకున్న వాళ్ళు వీళ్ళందరూ ఏదో రూపకంగా పోతున్నారు ఏదో రూప కడ్గమన్నా పోవాలా కరువుతున్నా నువ్వు పోవాల్సిందే తొమ్మిదో వచనంలో ఎన్నిసార్లు నేను మీకు చూపించిన తొమ్మిదవ వచనంలో ఆయన ఐదవ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తం వధింపబడిన వారి ఆత్మలను బలింపీటము క్రింద చూచించింది వారు నాదా సత్యస్వరూపి పరశుధర ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తం నిమిత్తము భూనివాసులకు ప్రతిదన చేయకయు ఉందందు బిగ్గరగా కేకలు వేసిది ఆశ్చర్యం అంటే దేవుని నిమిత్తం దేవుని నామం నిమిత్తం ఆయన సాక్ష్యం నిమిత్తం చనిపోయిన వాళ్ళు వధింపబడ్డ వాళ్ళంటే చంపబడ్డ వాళ్ళు వీళ్ళందరూ అత సాక్షులు పదకొండవ వసంలో వాళ్ళు పెద్దగా కేకలు వేస్తున్నారు కాలం ప్రవ్వ మమ్మల్ని అనవసరంగా చంపిన ఈ లోకస్తులు వారి మీద మాకు తీర్పు కావాలా అప్పుడు తెల్లని వస్త్రం వారిలో ప్రతి వానికి ఇయ్యబడను అందుకంటే అంతకుముందు లేవు కాబట్టి ఈ లోకంలో నువ్వు సగం సత్యం సగం అబద్ధంలో ఉంటే తెల్లగా ఉంటావు నల్లగా ఉంటావు నువ్వు మొత్తం తెల్లగనన్నా కావాలా నల్లగన కావాలా నువ్వు మొత్తం తెల్లగా కావాలంటే మరణించక తప్పదు ఎందుకంటే ఏస్ప్రో తిరిగి మరణించాడు ఆయన ఒకటేసారి వన్స్ అండ్ ఫర్ ఆల్ కాబట్టి సగం సత్యం సగం అబద్ధం తెలుపు నలుపులో ఉన్న తెల్లగా మారాలా వాళ్ళు ఎప్పుడు మారినారు మరణించే టైంకి మారినట్లు పదకొండవ వర్షం పదవ వర్షనాలు తీస్తున్నాం అంత మరణించి మా రక్తం నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయకాయో ఉందని బిగ్గర్గా కేక వేసేది భూనివాసులు అంటే ఈ లోకస్తులు అన్నట్టు తెల్లని వస్త్రములు వారిలో ప్రతి వానికి మరియు వారి వలెనే ఈ వాక్యము క్రైస్తవులందరూ జాగ్రత్తగా వినాల ఎందుకంటే ఈ వాక్యం ఒక్కటే చెప్తుంది ప్రతి క్రైస్తవుడు చచ్చిపోతాడు ఈ లోకంలో చెప్తున్న వాక్యం ప్రతి క్రైస్తవుడు హతసాక్షి అవుతాడు ప్రతి ఒక్కడు చూడండి ఇక్కడ ఉంది మరియు వారి వలె చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహదాసులు అంటే సేవకులు కదా సహోదరులు బిలీవర్స్ సేవకులు తక్కిన విశ్వాసులు వారి లెక్క పూర్తి అగు వరకు ఈ లెక్క పూర్తి కావాలా మొత్తం లెక్క ఎంతమంది సేవకులు ఉన్నారు ఎంతమంది దేవుని బిడ్డలు ఉన్నారో వాళ్ళ లెక్క పూర్తి కావాలంటే మొత్తం చావాలందరూ చావాలా అందరూ సత్యంత వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడేను ఇది ఈ సత్యం అర్థమైన వాడి జీవితము ఎన్నిటికీ యథావిధి ఉండదు ఎందుకంటే ఇవన్నీ నేను తిరిగి తిరిగి ధ్యానించి నేను తిరిగి తిరిగి రిపీట్ చేస్తున్నా మీరు అనుకోవచ్చు ఏంది చంద్రశేఖర్ బ్రదర్ ఎందుకు ఊరికే రిపీట్ చేసి చెప్తుండంటే మళ్ళీ నీకు రిపీట్ చేయకపోతే నువ్వు ఎట్లా గుర్తు చేసుకుంటావు నువ్వు మర్చిపోతున్నావు కాబట్టి రిపీట్ అని నేననుకుంటున్నానా అది దేవుని ఆత్మ అనిపిస్తుందా అని ఎందుకు తిరిగి తిరిగి చూపిస్తుంటే నువ్వు మర్చిపోయినవేమో హతసాక్షి గడానికి భయపడుతున్నవేమో ఇంత చిన్న దెబ్బ చిన్న రోగం వస్తే మనం భయపడద్దు అని ఎన్నిసార్లు మనం వాక్యాలు చేస్తూ ఉంటాం భయపడకూడ నమ్మిక మాత్రం ఉంచడి అని ఎస్ట్ క్షణంలోనే కదా ప్రాణం పోయేది ఇట్లా కట్ అయితే గొంతు కట్ అయితే అంతే ఒక్క రెండు మూడు క్షణాలలోనే వెళ్ళిపోతుంది ప్రాణం ఆ టైమే షార్ట్ టైమే సఫరింగ్ ఉంటుంది దాని తర్వాత వెళ్ళిపోతాం ఎందుకంటే కృత నిబంధన పుస్తకాలు మరణించిన ఇమీడియట్లీ మనం దేవుని దగ్గరికి ఉంటాం ప్రభు సన్నిధులు ఉంటాం పాత కాలం లేదు అట్లా ఎందుకంటే చేసిన ఇప్పటికి ఇంకా మరణించలేదు కాబట్టి కాబట్టి ఇప్పుడు క్లుప్తంగా నేను చూపిస్తున్నాను మొదటి గుర్రం గొప్ప జనానికి సాదృశ్యం తెల్లని గుర్రం రెండవది ఎర్రని గుర్రం తేళ్లకు సాదృశ్యం మూడవ గుర్రం సారీ రెండవ గుర్రం సర్పాలకు సాదృశ్యం మూడవ గుర్రము తేళ్లకు సాదృశ్యం నాలుగవ గుర్రము ఎట్లా సగం తెలుపు సగం నలుపు చుక్కలు చుక్కలు కాబట్టి ఇదొక వ్యవస్థ తేళ్ళు సర్పాలు కలిస్తే ఉండే గుర్రం ఇది ఇవి రెండు కలిసి అటాక్ చేస్తాయి ఒక దిక్కు మంట ఒక దిక్కు ప్రాణం పోవడం ఒక దిక్కు వేదన ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న సామెత గ్యాప్ కనుకొస్తుంది నాలుగవ గుర్రాన్ని గురించి ధ్యానించినప్పుడు కాబట్టి నేను చాలా త్వరగా ఈ తెల గురానికి సంబంధించిన విషయాలు చెప్పిస్తున్నా ఇంకా తెల మీద కూర్చున్న మన ప్రభు నేను మీకు రుజుపరుస్తున్నా ఆరవ అధ్యాయంలో చూసినట్లు పంతొమ్మిదవ అధ్యాయంలో చూసినట్లు రెండు గుర్రాలు ఒకటే అక్కడ కూడా మన ప్రవే ఉన్నాడు ఇక్కడ కూడా మన ప్రభే ఉన్నాడు అక్కడ ఎక్కువ కిరీటాలు ఉన్నాయి అతనికి కిరీటము అంటే మహిమ కదా బైబుల్ అంతట్లో జేమ్స్ ఆ నంబర్స్ చూస్తే కూడా అదే అర్థం కిరీటము అంటే దేవుని మహిమ ఆయనకి అనేకమైన కిరీటాలు ఒక తలకి అన్ని కిరీటాలు ఎందుకు ఉంటే చెప్పండి ఎవరని చెప్పండి మనమందరము ఆయన మహిమకు సాదృశ్యం కాబట్టి మనం మనల్ని ధరించుకున్నాడు ఆయన కిరీటం లాగా అవన్నీ చెప్పబడ్డ వాక్యాలు ఇవన్నీ కాబట్టి ప్రటము ఆరో అధ్యయమో రెండవ వర్షాలు ఏం చేస్తున్నామంటే ఈ తెల్లని గుర్ర మీద కూర్చున్న చేతిలో విల్లు ఉండడము లేక బౌ ఇంగ్లీష్ లో అంతా తర్వాత తనకి ఒక కిరీటం ఇవ్వబడింది ఆయనకి ఒక కిరీటం ఇవ్వబడింది ఎప్పుడు ఈ లోకం ఈ రెండు వేల సంవత్సర క్రితం ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన మహారాజులాగా వచ్చిన దిశ మనం చూసినాం ఇందాక రాజులకు రాజులాగా మతైసు వార్త పరిచయం చేస్తుంది అతను ఆయన ఈ లోకంలో అడుగుపెట్టింది రాజులాగా అక్కడ స్టార్ట్ చేసిండు జయించడం ఈ రోజుకి కూడా జయిస్తూనే ఉన్నాడు బయలుదేరిండు ఆయన కాబట్టి ఇప్పుడు చూడండి ఆ గుర్రాము తెల్లని గొప్ప జనానికి సాదృశ్యము వాళ్ళు మరణించే టైంకి తెల్లగా ఉంటారనేది సాదృశ్యం ఇప్పుడైతే వాళ్ళు సగం తెలుపు సగం నలుపులు ఉన్నారని నేను చూపిస్తున్నా కానీ వాళ్ళందరూ హతసాక్షులు ఇది భయపడేది లేదు దుఃఖపడది అసలే లేదు ఒకటి ఏంటంటే ఇంకో ఇంకొక అవకాశం ఉంటే మరికొంతమంది గొప్ప జనాన్ని ప్రపంచంతో నడిపించగలనే సగం సత్యం సగం ఉద్యమంలో వాళ్ళకి ఇవన్నీ నేను చూపించి వాడిని కనీసము ఆ గుంపులకేళ్ళు బయటికి తీసుకొచ్చిననుకో వాడు హతసాక్షి కాడు కదా వాడు గొప్ప లక్ష నలభై నాలుగు గుంపులకు జాయిన్ అయిపోతాడు లక్ష వేల మంది గుంపులు ఉండడానుకో వాడు ఏసు ప్రభు చెంగున ముడివేయబడ్డవాడు దాచబడ్డవాడు ఏసుప్రభు మన కొండ కోట కదా మన దాగుచోటు ఆయనే నా పాట పాడుతుంటావు బ్రదర్ మన గ్రూప్లో ఆయన నిన్ను దాచుకోవాలంటే నువ్వు ఆ మొదటి మూడు గుంపులకి వెళ్ళి బయటికి రావాలా ఈ నాలుగు గుర్రలతో నీకు ఏ పని లేదు నువ్వు ఈ నాలుగు గుర్రాలతో పాటు లేక బయట నుంచి వీటిని చూస్తున్నావు కాబట్టి నువ్వు చూడగలవు ఈ గుర్రాలని నువ్వు ఆ గుర్రాల భాగంలో ఉన్నావనుకో వాటితో పాటు నువ్వు ఎప్పుడు చూడలేవు గుర్రాల గుంపులకి వెళ్ళి బయటికి వస్తేనే కానీ నువ్వు వీటిని చూడలేవు కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే గొప్ప జనము మరణించే టైంకి వాళ్ళకి తెల్లని వస్త్రాలు సిద్ధంగా ఉన్నాయి వాళ్ళ పాపాలు అప్పుడు ఒప్పుకున్నారు అందుకు తెలియని వస్త్రాలు వాళ్ళకి అనుగరించబడని నిందకు తీసిన మన వాక్యం ఆరవ అధ్యాయంలో దాని తర్వాత గోరపిల్ల రక్తంలో వాళ్ళు కడుక్కున్నారు వాళ్ళ వస్త్రాలు పలిపిట్టం కింద ఆత్మలు వీళ్ళంతా వీళ్ళంతా మరణించిన స్థితిలో ఉన్నారు ఇప్పుడు కానీ వీళ్ళందరూ విద్యోత్సాహంతో తిరిగి వస్తున్నారు ఆయన సన్నిధికి లెక్కకు మించిన వాళ్ళు గొప్ప జనం అదే రీతిగా టు బీ బార్న్ జేమ్స్ రావు నంబర్స్లో మనం చూసినాము ఫైవ్ జీరో డబల్ ఎయిట్లో మగ శిశువుని కనడానికి ప్రసవేద స్త్రీ ఈ మగ శిశువు గొప్ప జనానికి సాదృశ్యము ప్రసవేదన పడుతున్న స్త్రీ లక్ష మందికి సాదృశ్యం ఇవన్నీ నాలుగు సంవత్సరాల నుంచి ఈ వాక్యాలు కాబట్టి మనము గొప్ప జనముని దేవునికి బహుమనం లాగా సమర్పించాలా అది నీ సేవ దురదృష్టం ఏంటంటే ఈ వాక్యాలు నువ్వు గ్రహించకపోతే నువ్వు గొప్ప జనంలో ఉండిపోతావు మనలో గుంపులనే మన గుంపులనే కొంతమంది లక్ష మంది గుంపులో ఉండిపోతున్నారు కొంతమంది గొప్ప జనం గుంపులనే ఉండిపోతారు ఎందుకసిన తలనొప్పిలో ఈ వాక్యాలు అర్థం కావట్లేవు నా గణేష్ ప్రయాసంతో కూడిన పని కదా కానీ మనం ప్రయాసపడి నేర్చుకోవాలి మొదటి నుంచి లేఖనలు పరిశోధించామని చెప్పిండు ప్రభు కాబట్టి మనం పరిశోధించి నేర్చుకోలే వీటన్నిటినీ కాబట్టి చూడండి ఏషా గ్రంథం ఒకసారి ఏషయా గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఏడవ వచనంలో ఒక వాక్యాన్ని నేను మీకు చూపిస్తా ఏషయా గ్రంథము దానికి ముందు ఏషా గ్రంథం చూడక ముందు ఒకసారి జగ్రగ్రంథం చూడండి ఆరో అధ్యాయం ఇవి చాలా ఆశ్చర్యం పాత నిబంధన పుస్తకాన్ని జకర గ్రంథం కూడా ఆరో అద్యం గురించే మాట్లాడుతుంది ఆ గుర్రాల గురించి ప్రటన గ్రంథం ఆరో అద్యం కూడా ఆ గురాల గురించే మాట్లాడుతుంది చూడండి ఒకసారి జక్రగ్రంథం ఆరో అద్యం చూడండి మొదటి విషయం నేను మరలా రెండు పర్వతముల మధ్య నాలుగు రథములు బయలుదేరి మీకు తెలుసు నేను చూపించిన ఆ రోజులలో జక్రగ్రంథం ధ్యానిస్తున్నప్పుడు రెండు పర్వతములు దేనికి సంబంధించిన ద్వితూపదేశాలు కూడా మనం చూసినాం వీటికి సంబంధించిన విషయాలు పర్వతములు దేనికి సాదృశ్యం అయితే ఆ రెండు పర్వతముల మధ్య నుండి నాలుగు రథములు బయలుదేరిచను ఆ పర్వతములు ఇత్తడి పర్వతములై ఉండెను కాబట్టి ఇక్కడ ఇత్తడి అంటే లేక బ్రాస్ అంటాం ఇంగ్లీష్లో బ్రాంజ్ అంటాం ఇంగ్లీష్లో ఇత్తడి పర్వతంలాగా ఉన్నాయి అంటే దగదగ మెరుస్తున్నాయి ఇత్తడి పర్వతాలు వాటి మధ్యలోకి వెళ్ళి బయలుదేరినయి ఇవన్నీ సరే ఇప్పుడు నేను అంత డీటెయిల్గా చూపించాను మీకు ఒక ఓపిక్ ఉంటే మన రికార్డింగ్స్ పోయి చూడండి ఆరో అధ్యాయము విశదీకరణ అంత రికార్డింగ్స్లో ఉంటాయి జకరే గ్రంథం జకరియాస్ మెసేజ్ ఫర్ టుడే అని టైటిల్ మన కేబిపిఎం వెబ్సైట్లకు పోయి చూస్తే మీకు అక్కడ ఉంటాయి జకరియాస్ మెసేజ్ ఫర్ టుడే అని అందులో ఒక దాంట్లో రికార్డింగ్లు ఉన్నాయి ఇవన్నీ డీటెయిల్డ్గా కొంత అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాయి ఎందుకంటే మీకు తెలవాలా వాళ్ళు నేనేం డబ్బులు సంపాదిస్తలేను కానీ అడ్వర్టైజ్మెంట్ చేసి మనుషులు డబ్బులు చంపిస్తారు మనమేమో ఏసులోని అడ్వర్టైజ్ చేస్తున్నాం ఏసులో చెప్పిన వాక్యాలను అడ్వర్టైజ్ చేస్తున్నాం మనం కాబట్టి రెండవ వచనం చేయండి మొదటి రథం నాకు ఎర్రని గుర్రంలు ఒకటే అర్థం చేసుకోలేంటే ప్రకటన గ్రంథంకి వచ్చినప్పుడు ఒక రీతిగా ఉన్నాయి గుర్రాల వంతు ఇంకో రీతిగా ఉంది వంతు అంటే పాత నిబంధన కాలంలో ఓ రీతిగా ఉన్నాయి కృత నిబంధనకు వచ్చినప్పుడు ఫైనల్ పొజిషన్స్ అన్నట్టు అవి ఇంకా మారవ ఆ పొజిషన్స్ ఒక అవకాశం అన్నట్టు పొజిషన్స్ మార్చుకోవడానికి నువ్వు ఈ గుర్రాలతో సహవాసం లేకుండా బయటికి రావాల నువ్వు మొదటి రథంనకు ఎర్రని గుర్రములు రెండవ రథంనకు నల్లని గుర్రంలు మూడవ రథంనకు తెల్లని గుర్రములు నాలుగవ రథంనకు చుక్కలు చుక్కలు బలమైన గుర్రములు ఉండాను అదే చిహ్నాల్ మరోసారి చూడండి మొదటి రథంనకు ఎర్రని గుర్రంలు అంటే అక్కడ రెండవ గుర్రము ఇక్కడ మొదటి గుర్రం రెండవ రథం నల్లని గుర్రంలు అక్కడ నాలుగవది ఇక రెండవది అయింది తేడా చూడండి మొదటి వారు కడపటి వారు ఇది ఎంత అర్థ ఉంటుంది మన ప్రభు నోట్ల నుంచి వచ్చిన ప్రవచనం అది మొదటి వారు కడపటి వారు అగుదురు కడపటి వారు మొదటి నల్లని గుర్రంలు అక్కడ ఏమో నాలుగో గుర్రం అది మూడవ గుర్రం సారీ మూడవ గుర్రం అది నల్లంది మూడవదేనా నల్లంది ఒకసారి చూస్తాం మరోసారి ప్రటనగంధం ఆరవ అధ్యాయం మూడవ మూడవది నాలు నెలంది కరెక్ట్ నాలుగవది పాండూరం అంటే వింతరకమైన రంగు అన్నట్టు పాండూరం అనేది వింతరకమైన కలర్ కాబట్టి మూడవ రథం నాకు తెలని గుర్రంలు ఇప్పుడు చూడండి ఇక్కడ మూడు అక్కడ మొదటిది అయింది మూడవ వాళ్ళు మొదటి వాళ్ళు అయినారు అక్కడ మూడవ రథం నాకు నాలుగవ రథం చుక్కలు చుక్కలు గల బలమైన గుర్రము నాలుగవది ఎప్పుడు వింత రకంగా ఉంటుంది అని అక్కడ కూడా ప్రకటన గ్రంథంలో కూడా చుక్కలు చుక్కలు గల బలమైన గుర్రం అంటే తక్కిన బలం కావా అది చిహ్నం అన్నట్టు నీవు చూడాల్సింది అది అవి బలమైనవి కావంటుండు ఇది బలమైనది అంటే లాస్ట్ ఇది చాలా బలమైనది ఎందుకంటే ఇంకా వాటి కాలాలు ముగించకపోతున్నాయి కాబట్టి వాటికి ఉన్న పవర్ అంతా ఒకేసారి చూపించేసి చల్లిపోతా ఉంటాయి దాన్ని ఎవరు తాక తాళగలడు జకర్యక అర్థం కావట్లేవు వచనంలో నా వెళ్ళిన ఇవేమిటని నేను నాతో మాట్లాడుచున్న దూతను నేను అడగగా అతను నాతో ఇట్లా సర్వలోక నాదుడగ యహోవ సన్నిధిని విడిచి బయలు వెళ్ళు ఆకాశపు చతుర్ వాయువులు నాలుగు దిక్కల నుంచి వచ్చే వాయువు ఇది వాటికి సంబంధించిన విషయాలన్నీ మనం దీర్ఘంగా ధ్యానించడం ఒక రోజు ఆ చక్రగ్రంథం రికార్డింగ్స్ లో ఉంటాయి ఇవన్నీ ఇవి ఎక్కడి నుంచి బయలుదేరినాయి దేవుని సన్నిధిలోకి వెళ్ళి బయలుదేరినాయి మన ప్రభు సన్నిధి నుంచి బయలుదేరినాయి ఆయన సన్నిధిని విడిచిపెట్టినాయి యాక్చువల్గా వరీతిగా చెప్పాలంటే అతన్ని చూసిన మా రోజుల నాలుగైదు సంవత్సరాల క్రితం రికార్డింగ్స్లో ఆయన సన్నిధిని విడిచిపెట్టేసినాయి అవి ఆయన సన్నిధిలో ఉండే ఒకప్పుడు ఇప్పుడు అక్కడి నుంచి అవి బయటికి వచ్చేసినాయి ఆకాశపు చతుర్వాయులంటే మొత్తం భూమి చుట్టూ చుట్టేసినాయి ఇప్పుడు ఇవన్నీ తిరుగుతూ ఉన్నాయి ప్రపంచమంతట అవి ఎక్కడ పోయినా కూడా నేను ఆరోజు రికార్డింగ్ స చూపించిన మీకు ఆరో వర్షంలో నల్లని గురంలో ఉన్న రథము ఉత్తర దేశంలోనికి ఉత్తర దిక్కునే ఏముంటుందని నేను చూపించిన రోజు తెల్లని గుర్రంలో ఉన్న రథము వాటి వెంబడి పొవును కాబట్టి నల్లనిది ఎక్కడ దాని వెంటబోతున్న ఈ తెల్లనివి అర్థమైందా నలుపు దేనికి సాదృశ్యం తెలుపు దేనికి సాదృశ్యం నలుపు ఆ తేళ్ళకు సాదృశ్యం తేళ్ళ వెంటబోతున్న ఈ గొప్ప చుక్కలు చుక్కలు గల గుర్రములు గల రథము దక్షిణ దేశం పోవును బలమైన గుర్రములు అవి నాలుగవది బలమైన గుర్రములు బయలు వెళ్ళి లోకమంతట సంచరింప ప్రయత్నింపగా పోయి లోక మందంతట సంచరించడని అతడు సెలవిచ్చాను కనుక అవి లోక మందంతట సంచరించు చుండెను నుంచి బయలుదేరి ప్రకటనకుందలగా అనిపిస్తున్నవి తిరిగి ప్రకటన గ్రంథం కనిపించేటప్పటికీ వాటి పోల్ పొజిషన్స్ అన్నీ మారిపోయినాయి వాటి స్థితిగతులన్నీ మారిపోయినాయి ఎక్కడ ఫస్ట్ ఇది ఎక్కడ లాస్ట్ ఇది మొత్తం తారుమారైపోయినాయి వాటి పోస్ట్స్ అవి ఫైనల్ అన్నట్టు ఇంకా ఇంకా లెక్క చెప్పే టైం అన్నట్టు కాబట్టి వీళ్ళంతా ఎవరు ఈ గుర్రాలు అంటే మనుషులకు సాదృశ్యం గుర్రాలు చాలా బలిష్టమైన పరిగెత్తుతూ కదా కాబట్టి దేశమంతా పరిగెత్తే ప్రపంచమంతా పరిగెత్తే మనుషులకు సాదృశ్యం వీళ్ళు దేని కొరకు పరిగెత్తున్నారు వాళ్ళు ఏదో దేవుని సేవ చేస్తా అనుకుంటున్నారు కానీ వాళ్ళు చేస్తుంది దయం సేవ కాబట్టి ఈ మొదటి బూరకు సంబంధించిన మొదటి ముద్రకు సంబంధించిన విషయం నేను చూపిస్తున్నా ఎందుకు వాళ్ళు ప్రభుని తృనీకరించిండ్రు అంటే మెల్కి సెదిక్ క్రమంలోనికి రాకపోవడం లేవి జీవించడం దాని నుంచి బయటికి రాకపోవడం మతపరమైన బబులను జీవితంలో నుంచి బయటికి రాకపోవడం మత ఆచారాలను విడిచిపెట్టి రాకపోవడం మనుషున కల్పన కథలని దయ్యంలో బోధ భూతంలో బోధ చేత పట్టబడిరు కాబట్టి అందులో నుంచి బయటికి రాలేరు కాబట్టి మొదటి ముద్ర మొదటి ముద్ర దేవుని బహుమానం లాగా ఆయన రక్షణ అనుగరించబడింది ఆయన పిండ్లి కుమారుని విందుకు మనకి ఆహ్వానం అనుకరించబడింది ఆయన మనకి బహుమనంలాగా తన జీవితాన్ని సమర్పించుకోండు గొప్ప జనము వారి జీవితాలు ఆయనకి బహుమనంలాగా సమర్పించుకుంటుంటారు లాస్ట్కి అంతె తేడా మొదటి ముద్ర దానికి సంబంధించింది ఇప్పుడు చూడండి యషా గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఏడవ వచనం యశాయ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఏడవ వచనం నేను చక గ్రంథం డీటెయిల్గా చెప్పాను ఇంకా అయిపోయింది ఆ కాలము అవి మీరు చూసుకోండి కావాలంటే ఏషియా గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఏడవ వచనం ఏడవ వచనం చూడండి ఆ కాలమున ఎత్తైన వారును నూనె చర్మం గలవారును దూరంలో నున్న భీకరమైన వారును నదులు పారు దేశము గలవారునై ఉన్న దౌష్టికులకు ఆ జనుల సైన్యములకు అధిపత్యకు యహోవాకు అర్పణముగా ఆయన నామంనకు నివాస ఉండు సియోను పర్వతంకు తేబడుదురు మనం చూసినాము సంత పోయి రాజమార్గలకు పోయి అందరినీ ఆహ్వానించడం ఎందుకు యహోవా యహోవాకు అర్పణగా ఒక బహుమానం అర్పణ అంటే బహుమానం కదా గిఫ్ట్ ఆయనకు ఒక అర్పణ లాగా రకరకాల మనుషులు ఎట్లుండ వాళ్ళు ఎత్తైనవారు నునుపు చర్మం అంటే తెల్లని అంటే స్మూత్ చర్మం గలవారు దాని తర్వాత దూరంలో ఉన్నవారు భీకరమైన వారు నదులు పారుదేశంలో గలవారైన దౌష్టికులకు ఆ జనులను రకరకాల మనుషులు ప్రపంచమంతటి నుంచి ఆయన సన్నిధికి బహుమానం లాగా ఇవ్వబో ఇవ్వ ఆయన నివాసం ఆయన స్థలం కానుండు సీఎను పర్తం నాకు ఇది నీ సేవా విదానం ఎట్లా వస్తారు చెప్పండి వాళ్ళంతా వాళ్ళు ఎట్లా వస్తారు వీళ్ళు కదా నాకు అర్థమయ్యేది ఈ వాక్యాలు కాబట్టి ఈ గ్రహించిన నీ సేవా విధానం ఏ అర్థం చేసుకో ఇట్లు నువ్వు చెప్పగలవా ఈ వాక్యాలు నువ్వు ఈ వాక్యం చెప్పగలిగిన నాడు నువ్వు ఖచ్చితంగా లక్షా నలభై నాలుగు మంది గుంపులో ఉన్నట్టే ఈ రీతిగా చెప్పలేని స్థితిలో ఉన్నావంటే నువ్వు ప్రజ్ఞందరినీ నిర్లక్ష్యం చేసినట్లే అది ప్రభు రెండవ రాక సంబంధించిన వాక్యేం కదా కాబట్టి మనమే ఆ కిరీటాలకి సాదృశ్యం అయిన మహిమకు అందుకే తిముతి రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో వర్షంలో చూపిస్తాము నీతి కిరీటము మన కొరికి ఉంచబడింది అక్కడ ఆయన నీతిశ్వరుడు ఆయన కిరీటాలు మనకు అనుగ్రహిస్తా అంటున్నాడు కాబట్టి నీకు ఆ కిరీటం నువ్వు ఆ కిరీటం పొందుకోవాలంటే నువ్వు ఏం చేయాలా చూడండి యాకబ రాసిన పత్రిక మొదటి అధ్యాయం యాకబ రాసిన పత్రిక నేనేం చేయాలా అన్న వాక్యం మనకు అవసరం కదా యాకవ్ రాసిన మొదటి పత్రిక పన్నెండవ వచనంలో మనం అది చూస్తున్నామో శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి చేసిన జీవ కిరీటము పొందును తిమోతికి సంబంధించిన విషయాలు నీతి కిరీటం ఇక్కడ ఏం చెప్తున్నాడు జీవ కిరీటం అది కూడా చూడండి ఒకసారి చూస్తే అయిపోతుంది ఈరోజుకి వాక్యాన్ని నేను టెంపరీగా క్లోజ్ చేస్తాను తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచనం రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనం ఇక మీదట నా నీతి కిరీటము ఉంచబడి ఉన్నది ఆ దినం అందు న్యాయవాది న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించి వారికి అందరికీ అనుగ్రహించను కాబట్టి మీరు ఆపేక్షిస్తారు ఆయన ప్రత్యక్షత ఈ నీతి కిరీటం కొరకు దాని తర్వాత యాకోబు రాసిన పత్రికలు చూసినట్లు జీవ కిరీటం కొరకు పన్నెండవ వర్షాలు చూస్తాం మనం ఆయన కొరకు ఆపేక్షించడం తర్వాత శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన ప్రభు తను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటంను అనుగ్రహించను పొందును కాబట్టి నీతి కిరీటము జీవకిరీటం ఎన్ని రకాల కిరీటాలు ఉన్నాయో అందుకు ఆయనకి అనేక రకమైన కిరీటాలు ఉన్నాయి ఆయన తల అవి నీకిస్తాడు అది అర్థం చేసుకోక మనుషులు చూడు ఆయన వేరే ఈయన వేరే అనేసి వేరే ఒక ఏసిని ప్రకటించరు ఈరోజు మనం మటుకు ఒకటే ఏసిని ప్రకటిస్తున్నాం లేఖనాల ప్రకారం సమాధి మరణించి సమాధి చేయబడి మన పాపలిప్తమై మూడోనాడు తిరిగిలేసిన ఆయస్ని మనం ప్రకటిస్తున్నాం ఆయస్ని మనం వెంపడిస్తున్నాం కాబట్టి నువ్వు శోధనని జయించాలా తప్పదు జయిస్తేనే కదా నువ్వు వేరే వానికి మార్గం చూపించగలవు శోధనకు నిలిచిన వాడై ఉండాల నిలబడాల ఇప్పుడున్నది ప్రపంచమంతటా బయలుదేరిన శోధనది మమ్మల్ని శోధనలో ఒక లోనికి తప్పించమని ప్రార్థించమన్నాడు ఆ ప్రార్థన చేస్తున్నాం కానీ ఏందో అర్థంగా అని స్థితి మమ్మల్ని శోధంలోనికి తేక దుష్టి నుండి తప్పించమని ప్రార్థించమన్నాడు లేకపోతే నువ్వు వానికి దొరుకుతావంటున్నాడు కాబట్టి ఆయన రకరకాల కిరీటాలు గలవాడు అవి మనకి ఇస్తా అంటున్నాడు అవి ఆయన ధరించుకున్నాడు ఆయన తలకు ఆ కిరీటాలు ఒకటే తల కానీ ఆయనకి రకరకాల కిరీటాలు అవి మనకి ఇస్తా అంటున్నాడు పావులు కది చేయబడింది కాబట్టి వాటిని నువ్వు వచ్చేవారం మరికొన్ని విషయాలు నేను చూపిస్తాను ఈ యొక్క విల్లుకు సంబంధించిన విషయాలు దాని తర్వాత ఆ యొక్క మ్యారేజ్ ఆ యొక్క గొడపిల్ల వివాహానికి సంబంధించిన విషయాలు మళ్ళీ తిరిగి మనం ఆ యొక్క మంది కన్యకలకు సంబంధించిన వాక్యాలు వచ్చేవారం నేను మీకు చూపిస్తాను ఎందుకు అక్కడ మోసపోయింది దేవుని సంఘం అందరి కన్యకలే అందరు రక్షణ పొందిన వారే అందులో మందికి ఎందుకు బుద్ధి లేదు కన్యకనే ఆయన కొరకు సమర్పించబడింది పరిశుద్ధంగా జీవిస్తుంది కానీ ఎందుకు బుద్ధి లేదు తలుపులు ఎందుకు మూయబడ్డాయి వాళ్ళకి వాళ్ళ కన్యకలు అయితే వాళ్ళు పరిశుద్ధంగా జీవించినట్లయితే వాళ్ళకి తలుపు తెరవాలి కదా వాళ్ళకి ఎందుకు మూయబడ్డాయి తలుపులు అది నేను మీకు చూపిస్తా వచ్చే వారం అక్కడ కూడా మీకు రెండు గుంపులు కనిపిస్తున్నాయి బుద్ధి కన్యకలు గొప్ప జనానికి సాదృశ్యం బుద్ధి గల మందికి సాదృశ్యం వాటి మార్పు జనక తప్పదు బుద్ధి తెచ్చుకోవాలా వీటన్నిటిని నేర్చుకోవాలా ఓపికతో న్ని గంటలు గంటలు చెప్పబడ్డ వాక్యాలు తిరిగి తిరిగి మనం చెప్పలేం వాటిని క్లుప్తంగానే చెప్పగలను నేను విశదీకరించి చెప్పాలంటే మళ్ళీ అన్ని గంటలు నేను ఫార్టీ సిక్స్టీ సెవెంటీ అవర్స్ వాటిని స్పెండ్ చేయాల్సి వస్తుంది మీకు మటుకు ఖచ్చితంగా అంత నాకు తెలుసు ఎందుకంటే మనం ఉంటుంది రెడీ టు ఈట్ ఆర్డర్ చేసుకొని స్విగ్గీలో తీసుకొచ్చుకొని ఆ టైప్ ఆఫ్ కాలానికి మనం అలవాటు పడ్డాం ఓపికతో కింద కూర్చుకొని అవన్నీ పుస్తకాలు పరుచుకొని చదివి రాసుకుండే టైప్ కాదు మనం అంతా రెడీ టు ఈ రెడీ టు వేరు రెడీమేడ్ అంతా ఎవ్రీథింగ్ రెడీమేడ్ అది అటువంటి ఉంటే ఎట్లా చెప్పండి కష్టం కదా కాబట్టి ఇక్కడ రెడీమేడ్ లేదు ఏది కూడా యూట్యూబ్ పోతే రెడీమేడ్ ఏం దొరుకుతుంది ఫేస్బుక్లో ఏముంటుంది రెడీమేడ్ ఏముండదు కాబట్టి బైబిల్ చేత పట్టుకొని ప్రార్థనా పూర్వకంగా వాటిని నేను పరిశీలించినప్పుడు ఏసుప్రవే తన నీ పక్కన కూర్చొని నేర్పిస్తాడు మోసైతో రాపించిండు ఐదు ఖండాలు యోహోను భక్తునికి పద్మాసు దీపంలో నుంచి పైకి తీసుకుపోయి ఏం జరుగుతుంది లోకంలో చూపించండి ఏసుప్రవ్ తప్ప ఎవరు చూపించారు నాకైతే తెలిసేది మీరు కూడా వాటిని చూడడం నేర్చుకోండి అటువంటి తీవ్రత ఆసక్తి దేవుడు మీకు పుట్టించాలని నేను ప్రార్థిస్తాను పరిశుధ్ర వారు తండ్రి మీకు వందనాలు వేసాయా ఆ యొక్క తను మళ్ళీ తెల్లని గురానికి సంబంధించిన విషయాలు మీరు మా తను మాట్లాడినారు అది గొప్ప జనానికి సాదృశ్యం వాళ్ళందరూ హతసాక్షులు కాబోతున్నారు త్వరలో అందరూ మరణించబోతున్నారు వైరస్ నుంచి తప్పించుకుంటే ఇంకొక కాటుకి మరణించబోతున్నారు సూది కాటుకి వార్నిసలు కాబోతున్నారు ఈ లోకస్తులు ఎంతగా మోసం చేశారని అప్పుడు పశ్చాత్తపడుతున్నారు నేను ఎవరిని నమ్మినా వాడే అని దుఃఖపడుతున్నారు అందుకే రాజులను నమ్ముకొను మనుషుల ఆశయించట కంటే యహోని ఆశయించడం మేలు యహోని నమ్ముకుంటా మేలు అన్న వాక్యాన్ని వాళ్ళు ఆ రోజు జ్ఞాపించారు నేను మోసపోయిననే అనవసరంగా ఈ లోకంలో వాళ్ళ దగ్గర పోయి వీని దగ్గర పోయి ఇది ఆ టైం మోసపుచ్చు ఆత్మని దేవుడు ఈ లోకంలోకి పంపించేసిండు అది నేను చూపించిన మీకు ఎన్నిసార్లు దర్శనం రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో ఈ లోకం మీకు బయలుదేరిపోయింది అది అందరు మోసపోతున్నారు డాక్టర్స్ మోసపోతున్నారు పొలిటీషియన్స్ మోసపోతున్నారు నర్సులు మోసపోతున్నారు పాస్టర్స్ మోసపోయినారు చర్చి మెంబర్స్ మోసపోయినారు అందరు మోసపోయిన రిజ్ ఈ వైరస్కి మోసపోయినారు వ్యాక్సిన్స్కి మోసపోయినారు ఇంకా రకరకాల రోగాలకు మోసపోతున్నారు అయిపోయి ఎవరైపోయిన సంవత్సరం దేవుడు చూపించండి ఈ రాోగాలు రావాలా దేవుని మీద ఆధారపడం మర్చిపోయి మనుషుల దగ్గర పోవాలా మనుషులను నేర్చుకోవాలా బుక్స్ చదువుకోవాలా న్యూస్ పేపర్ చదవాలా టెలివిజన్స్ ముందుకు వచ్చాలా ఇంటర్నెట్లో పోయి కొట్టాలా what is black? ఫంగస్ ఏ కలర్ ఉంటుంది ఫంగస్ ఫంగసే కదా అది బ్లాక్ అయితేంది వైట్ అయితే తెలిపైతే నేను ఫంగస్ ఫంగసే కదా అది నీ శరం మీద ఆనుకొని నీ శర్రం రక్తాన్ని పీల్చుకుంటుంది అది దేవుడు ఎందుకు ఆజ్ఞ దానికి అది పీల్చాల్సిందే నీ రక్తం తేళ్లకు సాదృశ్యం అవన్నీ కాబట్టి అవి మంట భరించరాని మంట అందులో నుంచి మనం బయటికి వచ్చినాం దేవుడు ఎంతో ప్రేమ గలవాడు తేళ్లకు సర్పాలకు దొరకనియకుండా మనల్ని బహు దూరంగా తీసుకొని వెళ్ళిపోయి రెక్కలి చేగిరిపోలాగా చేసిండి కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించి మనము ఆయన కొరకు జాగ్రత్తగా జీవించడం నేర్చుకుందాం పరశుద్ధరావు తండ్రి మీకు వదనాలనైనా అనేకమైన విషయాలు మీరు మా తను మాట్లాడుతున్నారు కానీ మేము వాటిని గ్రహించని స్థితిలో ఉన్నాం ప్రభావ ఎందుకంటే ఇంకా చిన్నపిల్లలలాగానే ఉన్నాం తండ్రి పాలుదాగే స్థితిలో వయసు మల్లుతున్నా కానీ కానీ ప్రభా అది బహు ఆలస్యం అయిపోయింది మా లైఫ్లో అట్లా కాకుండా కాపాడమని ప్రార్థం కనీసం ఇప్పుడన్నా వీటిని నేర్చుకోవాలా బహు కఠినమైనవి కానీ వాటిని నమ్లి దాన్ని చూర్ణంలాగా చేసుకొని మింగి జీర్ణించుకోవాలా మీ ద్వారానే సాధ్యం ప్రభావ ఇది మనుషుల వల్ల అసాధ్యం ఇది ఎవరి ద్వారా కూడా సాధ్యం కాదు కేవలం మీ ద్వారానే ఎందుకంటే మీరే విప్పిండు రా మీరు తప్ప ఎవరు మాకు చూపించారానికి మీ సన్నిధికి వచ్చినాం నైనా ఎవరిని తోసుకొచ్చారు మీ సన్నిధికి వచ్చిన వాళ్ళని ఎంతగానో ప్రేమించే గొప్ప దేవుడు అటువంటి ప్రేమతో ప్రేమించండి మీకు ఎంతో వదనాలు బ్రదర్స్ ని సిస్టర్స్ని అందరినీ ఆశ్రయించండి వారి బిడ్డలను ఆశ్రయించండి వారి కుటుంబీకులని బంధువుల మిత్రులను ఆశ్రయించండి ప్రతి ఒక్కరిని నూతనంగా అభిషేకించి ఈ వాక్యాలను గ్రహించి వాటి ప్రకారంగా జీవించే బిడ్డలుగా తయారు చేయమని ఏ సుక్రీస్తు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెన్ ఒక్కొక్కరిగా స్తోత్రం ప్రభ పర్షుదర గొప్ప దేవ ఏస కృపా మేడ మీకు వందనాలు ప్రభా మహిమోనత దేవ మీరు వాక్యం చేత మాతో మాట్లాడనారు ప్రభా దేవ వాక్యాన్ని మా హృదయాలు నీరుకటి ఫలింపు దేండి దృష్టిని మీరు బంధించండి ప్రభా ఏసేయ మహిమోనత దేవ కృపా సర్వాధికారి జీవం గల దేవ మీకు వందనాలు ప్రభా ఈ గొప్ప తరుణం ప్రభా మీ ఆరాధనలో గడిపి ప్రభా మోకరించి ప్రార్థన చేసి విజయాన్ని పొందే ప్రభా బాగ్యాన్ని ప్రభా సమయాన్ని మీరు మక్కిచ్చినారు ప్రభా ఎన్నో మరణాలు ఎన్నో శోధనలు ప్రభా అల్లు కళ్ళలో ముందు ప్రభా లోకమంతా మీ యొక్క గుప్పిట్లో మమ్మల్ని పెట్టుకున్నారు ప్రభా మీ యొక్క చెంగున మమ్మల్ని ముడివేసుకున్నారు ప్రభా అందుబట్టి మీకు లెక్కలినని వందనాలు ప్రభా దాంట్లో నుంచి మేము తొలగిపోకుండా మీ యొక్క పశుధాత్మ శక్తి బలం చేత పల్లో జ్ఞానం చేత వాక్యాలను ధ్యానించేసు ప్రభా ఎప్పటికప్పుడు నిలకడగా మీలో నిలబడి అనేకులని సిద్ధపరుస్తూ మేము కూడా సిద్ధపడేలాగునా మీ యొక్క పశుధాత్మశక్తి బలాన్ని మాకు దయచేయండి ప్రభా మాలో నిర్లక్ష్యం ఉండడానికి వీలేదు ప్రభా సున్యాసంగా అసలు పొందడానికి వీలేదు గంటలు గంటలు మోకరించాలా వాటిని ప్రయాసపడి ప్రభా మళ్ళీ వాటిని తెలుసుకొని మేము ముందుకు నడవాలా అదే సాటిస్ఫాక్షన్ ప్రభా ఏసే మీకు వందనాలు ప్రభా రెడీమేడ్ లైఫ్ నుంచి మాకు విడుదల కలిగజేయండి ప్రభా మెకానికల్ లైఫ్ అసలే ఉండొద్దు ప్రభా మీ కొరకై ప్రయాస పడేసేయ ముందుకు నడవాలా ప్రభా అది మీ యొక్క ఆత్మ వల్లనే ప్రభా ప్రేరేపింపబడుతుంది కాబట్టి పరిశుధాత్మ ప్రతి ఒక్కరికి అంత్యకాలంలో దయచేయండి ప్రభావ విజృంభించి సేవ చేయాలా మీనమ మహిమార్దమై ప్రభా కృపజీవించండి ప్రభా కాపాడండి నాయన వేసే ఆ గొప్ప దేవ సృష్టికర్త మీకు వందనాలు ప్రభా వ్యర్ధనంగా వేసే ప్రభా మోసపోవడానికి వీలేదు ప్రభా గ్రహించాల వేసే ప్రభా పరిశుద్ధం వందనాలు వివేచించాలా ప్రతి ఒక్కటి మీ దగ్గర నుంచి రావాల్సిందే ప్రభా మీరే మా దేవుడు ప్రభా వేసేయా మా రక్షణకర్త ప్రభా మా జీవం మా మార్గం మా సత్యం ఏసు మా స్వస్థత మా కొండ మా కోట మా దాగు మీరే ప్రభా ఎట్టి పరిస్థితుల్లో భయపడడానికి వీలేది జరగడానికి వీలేదు ప్రభావ మీ ఆత్మ నడిపింపు చేత ముందుకు మేము నడిపింపబడాలా వేసేయా గొప్ప దేవ సృష్టికర్త హరియా మైటీ లాడ్ మీకు వందనలు ప్రభా ప్రతి మీరు దర్శించి మాట్లాడే దేవా మీ యొక్క వారిని కాపాడే దేవా మీ మహిమార్దమే వారిని వాడుకోండి ప్రభా అస్వథతున్న ప్రతి ఒక్కరికి విడుదల మీరు కలిగజేయండి వైరస్ నుంచి వారికి విడుదల కలిగజేయండి మోకరింపు జీవితాన్ని వారికి దయచేయండి ప్రభావ ప్రచతాప పడాలా ప్రభా వేసేయా మీకు వందనాల ప్రభా స్వీకరించే కళ్ళని వారికి దయచేయండి ప్రభా మనోనేత్రలను విప్పండి ప్రభా ఇది టైం వేస్తే ప్రభావ ఇంకా ఇది దాటిపోతే వేసేయా మళ్ళా వేస్తే ప్రభావ వారికి చాలా కష్టం ప్రభా కృప యుంచండి ప్రభావ దయ యూపేయండి ప్రభా ఏసేయా మహమోనత దేవా మీరు ఆత్మకార్యం జరిగించండి వారి పట్ల పరిశుద్ధుడో వేసి ప్రభా గొప్ప దేవుడో ప్రభ సర్వాధికారి వేసే మహిమోనత దేవ మీ కొరకై స్టాండ్ ప్రతి ఒక్కరు తీసుకొని ముందుకు నడవాలా ప్రభా మీ మహిమను ప్రతి ఒక్కరికి ప్రకాశింపజేసి చీకటి ఉన్న హృదయాలని ప్రభ వెలుగులోకి నడిపించండి ప్రభా శాంతి సమాధానం ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి నిలకడ మనసు దయచేయండి మరి ముఖ్యంగా ప్రభా ఏసు క్రీస్తున్న మమ్మను ప్రార్థన చేస్తున్నాం తండ్రి అమ్మేన్ సూత్రం ప్రభావ పరిశుద్ధిర గొప్ప దేవ సర్వశక్తివంతుడా నీకు వందాలిసయ్య అబ్రహామి శాఖ యాకోబ్ల గొప్ప దేవ కృపాసత్య సంప్రణ తండ్రి సకల యుగములలో రాజన్న దేవ పరిశుద్ధుర పరిశుద్ధి పరిశుధ్ర నీకే వన్నాలిసయ్య నీకే కృతజ్ఞతాసత్తులు అర్పించుకున్న గొప్ప ఈ గడిచిన కాలం అంతా ఉదయం నుంచి పరుగు సజీలుగా నిలబెట్టుకున్నారైనా దివారాతులు మమ్మల్లికి ఆచి కాపాడి ఇక నూతన దినం ఓ ప్రభా ఇక దినం మీరు మాకు అనుగ్రహరించినారు ప్రభా మీకు స్వరం వింటేకు ప్రభావ మీ సంధిలో గడిపే ధన్యత మీరు మాకు అనుగ్రహించినారు ప్రభా నీకు వందాలు ప్రభావ నీకే స్థుతులు స్తోతాలు అర్పించుకోవడం గొప్ప దేవ సమస్త ఘనత మహిమ ప్రభావం మహా తేజస్సు మహేశ్వరం యుగ యుగంలో నీకే కలుగునుగా కాహాలలు నా తండ్రి నా దేవ ఇక మధ్యకాల సమయంలో ప్రభావ మీ వాకింగ్ చేత మీరు మా అతను మాట్లాడిన ప్రవా ప్రకటన నా తన మా కల ప్రభా మాకు ఆశ ప్రభావ అది మరోసారి ప్రభా మీరు మాకు అవి ఓ దేవా ఒకప్పుడు నేను జానించిన వాక్యాలు ప్రభ తిరిగి మా కాలంలో ఈ చివరి కాలంలో మా దగ్గర మీరు మీరు అది మీరు ఇచ్చిన ధన్యత ప్రభానికి వందాలేసయ్యా నీకే కృతజ్ఞతలు ప్రభావ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడా థ్యాంక్ యూ ఫాదర్ నా దేవా నా ప్రభానికి వందాలేసయ్యా ఓ ప్రభ నా తన్ని వాటిని తిరిగి మాకు జ్ఞాపకం చేస్తున్నారు ప్రభా ఒక ప్రవచనాత్మైన విషయాలు ప్రభా నా తన్ని నీకు వందాలు చెల్లిసిన మేసు ప్రభావ వాటిని మేము జాగ్రత్తగా పట్టుకొని జీవించే బిడలుగా తయారు చేయని ప్రభావ నీకు వందాలేసయ్యా మీరు అక్కడ తొరుగు వేసు ప్రభావ మీరు అక్కడ సంబంధించిన పత్తి ప్రవచనాలు ప్రకటన గంధంలో రాయబడి అది మేము జాగ్రత్తగా మేము నిధానించి మేము పరిశీలించాలా ప్రభావ యోహన్ భక్తులు లాగా మీ సన్నిధిలో మేము ఉండి ప్రభు అటన్నిటి మే చూడాలా వాటిని అర్థం చేసుకోవాలా ప్రభావా అలాంటి ఆత్మీయ అనుభవంలో మేము పొందుకోవాలా ప్రభావ మీరు ఆ రీతి మేము ఉండకుండా మీరు సహాయపడమని ప్రాదిష్టమైన ఇక చివరి అవకాశం మీరు మాకు అనుగరిస్తున్నారు ప్రభావ నైనా ఇసు వాళ్ళతో ఈ రోజున్నారంటే అది మీద ఆ దాన్నితో ప్రభావ ఆ బిడలకు మీరు అనుగ్రహించిన కానీ వన్నాలి సయ్యా గొప్ప తండ్రి ప్రతి ఒక్క బిడ తండ్రి యొక్క వాక్యం సత్యని గ్రహించి ప్రభావ అది మా హృదయంలో మేము భద్రపరచుకోవాలా మా ఆ రీతిగా మేము మారిపోవాలా ప్రభావ మీ లేఖనం పరిశుద్ధంగా మేము తయారైపోవాలా ఆ గుంపులు మేము నిదానికి నా తన ఇసు ప్రభావ ఇల్లిని కూడా మీరు సాయపడాలి ప్రభావ మీరే ఆత్మధర్మం నడిపించమని ప్రధిష్టం పరిశుద్ధాత్మ అభిషేకం లేకుంటే ప్రభావ వీటి మేము అర్థం చేసుకోలేం కనుక ప్రభావ ప్రతి ఒక్క బిడని ప్రభావ నూతనంగా మీరు అభిషేకించే ప్రభావ ఈ సత్యాన్ని గ్రహించే బిడ్డలకు తయారు చేయ ప్రభావ ఆత్మీయత లిప్పని ప్రభావ చెవులకు స్వస్థపరచండి హృదయాన్ని స్వస్థపచ్చని కళ్ళని స్వస్థపచ్చని ప్రభావ అంతనంగా పురుషులు మీరు బలపరచమని ప్రాధిష్టమైన గొప్ప దేవానికి క్రీస్తు కలిగిన మనసు మీరు కలిగొనమన్నారు ప్రభావ మీ యొక్క మనసు లేకుంటే ప్రభావ మీ మనసు నుంచి ఇచ్చిన ఈ వాక్యం అర్థం కాదు ప్రభావ మీ యొక్క మనుషులు మీ వాక్యను మేము ధరించుకోవాల ప్రభావ కంఠభూషణలాగా మేము ధరించుకోవాలా సహాయపడండి గొప్ప దేవనత యొక్క రికార్డింగ్స్ ప్రభావ ఎంతో ప్రయాసంతో ప్రభ నైనా ఇసు ప్రభావ మీ ఆత్మ ప్రభావ మీరు బలపచ్చ మీ నడిపించిన ప్రభావ నీకు వందాలి నీకే కృతజ్ఞతలు ప్రభావ మాకు మటుకు ఓపిక ఉంది ప్రభావ సహనం ఉంది ప్రభావ వాక్యం ధ్యానించ ప్రభావ ఆ సమయాన్ని బట్టి ఇచ్చిన ఒక సహనం బట్టి ఆ ఓపికను బట్టి నీకు వందాలి ప్రభావ అది మీరిచ్చిందే ప్రభా మాకు ఆసక్తి ఉంది వాక్యం పట్ల కనుక ప్రభావ ప్రకటన తిరిగి మరోసారి మా దగ్గరికి వచ్చింది ప్రభావ ఇది చివరి అవకాశం ప్రభావిత ప్రకటన కనుక ధ్యానించలే మేము ఇది అయిపో టైంకి ప్రభావ మేము ఎక్కడికి వెళ్ళిపోతే మీరు ఎక్కడ నడిపిస్తారో మాకు తెలియదు ప్రభావ ఇది చివరి అవకాశం ఎవరు కూడా ప్రభావ ఏ బిడ్డ కూడా ప్రభావ మిస్ కాకుండా ప్రభావ ప్రతి ఒక్కరు ప్రభావ ఈ వాక్య ంచి సత్యను గ్రహించి వాళ్ళ జీవితంలో అమలు పంచుకొని వాళ్ళ సేవలు ముందు కొనసాగించుకొని చేయండి ప్రతి ఒక్కరు చివరి కాలంలో సీఎంను పర్వతం దగ్గరికి వస్తారు ప్రభాలు వాళ్ళు జమ చేయాలి మేమందరినీ ప్రభావ పెళ్లి ఎందుకు మేము సిద్ధం చేయాలి ప్రభా అకులు ప్రభావ నా దేవ ప్రభావాలంటే సేవలు నడిపించండి ప్రభావ మాకు మా పిలుపు మా ఏర్పాటును నిత్యం దృష్టిగా మరీ జాగ్రత్త పడి జీవించాలా ఓ ప్రభావ తను మీరు సహాయపడమని ఆదిష్టమైన గొప్ప దేవానికి వందలు ఇస్తాయా వాకిందర మాత్రం మాట్లాడేందుకు నీకు వందాలు ఇస్తాయా ఓ ప్రవేశ మా హృదయాల మీద రాసుకోవాలా పేపర్ మీద కూడా రాసుకోవాలా ప్రభావ రాసుకునే ప్రవృత్తి దాని నుంచి ప్రభు విశీకరించి మనుషులకు అనేకలు ప్రకటించాలా ప్రకటించినప్పుడు ప్రభావ ఆ గుంపులకు గొప్ప జనం అంతా బయటకు వస్తారు ప్రభావ ఓ ప్రవాణ శ్రమల నుంచి వాళ్ళు బయటకు వస్తారు ప్రభావ సర్పముతుల పడి ఉన్నాయి గొప్ప జనం అంతా ఆ గుర్రాలు నింబడి ప్రభావ తెల్లగొరం ఏంటి కూడా ప్రభావ ఆయన ఏసు ప్రభావ గొప్ప జనం దాన్ని ఏసు ప్రభావ రీతికి పోతుంది ప్రభావ కానీ తిరిగి ప్రభావాలికి రావాల్సిందే ప్రభావ అత సాక్షులై కాబట్టి ప్రభావాలను కొంతమంది మీరు రక్షించుకోవాలా ప్రభావం అందరినీ చెందుకు మేము నడిపించాలా అనేక జీవితాలలో ప్రభావ మిమ్మల్ని ప్రసవించాలా ప్రభావ ఓ ప్రభావ గొప్ప జనాన్ని బహుమానం లాగా మీకు సమర్పించాలా ప్రభావ సూర్యుని దరించుకున్న స్త్రీ మీరు మమ్మల్ని తయారు చేసినారు ప్రభావ ప్రసన్న వేదన తప్పదు ప్రభు ఈ శ్రమలు తప్పు అయినాగా మేము భయపడం ఆయన ఎందుకంటే మీరు మాకు ముందుగానే హెచ్చరించిన రెండు సంవత్సరాల ఇలాంటి శ్రమలు ఈ లోకంలో రాబోతున్నాయని అవి టైం ప్రావా మనుషులు మర్చిపోయి ప్రావా ఏదోదో ప్రభా ఏ పరిగెత్తారు ఎక్కడికి కూడా పరిగెత్తున్నారు ప్రభావ కానీ మేము ఎక్కడికి పరిగెత్తాం ప్రభావ మీ పాదాలు చెంత కూర్చున్నాం ఆయన హిశూ మీరు మాతో ఇంకా అనేక విషయాలు మాకు బయలుపరిచి నడిపించమని ప్రధిష్టంలో గొప్ప దేవానికి వందాలిసయ్య గొప్ప దేవ కేవీఎం గ్రూప్ ప్రతి బ్రదర్స్ సిస్టర్స్ అందరూ మీరు దీవించండి ఆశీర్వదించండి నూతనంగా మీరు అభిషేకించాసన పెట్టుకోండి ఓ ప్రభా తన్ని విన్న ప్రతి వాక్యలు ప్రభావలు రివీల్ చేసుకోవాలా ప్రభా ఆయన హిసు ప్రభావ అప్పుడు విన్నంలేని కాదు ప్రభావ సెకండ్ టైం థర్డ్ టైం ఎందుకు వచ్చిందంటే ప్రభా అది మాకు ఎన్నోసార్లు ప్రభా మీ వాక్యం మాట లాక్డౌన్ ప్రేరు లో ప్రభావ నా తను ఇస్తే ప్రకాన్ని మనుషులు అంటున్నారు ప్రభావ కాపీ కూడా చెప్తున్నారు వాళ్ళు చెప్పి చెప్తుంటున్నారు కాపీ కాదు ప్రభా ఆయన ఇస్తే ప్రభావ తను ఎంతో వేదంతోనే ప్రభావ ప్రయాసంతో ప్రభావ వాటిని గ్యాప్ చేస్తే మనుషులు తృణీకరిస్తున్నారు ప్రభావ ఈ రోజు కూడా పట్ల మీ కనికరం చూపించండి మీ కృప చూపించి ప్రభుత్వం సంపూర్ణంగా నేర్చుకుని ప్రకటించాలి ప్రభావ ఆయన వాళ్ళ కన్నులు నిప్పనాల ఆత్మీయతలు నిప్పిన వాళ్ళ హృదయాన్ని తెరవని ప్రభావ ఆ బిడ్డల పట్ల మీ కనికరం మీ కృప చూపించి మన ప్రాధిష్టమైన ఐకికమైన విచారాలతో మేము కొట్టుకొని పోకుండా ప్రభా ఆయన ఈ ఉత్తమను సంపూర్ణమే చిత్తాన్ని మీరు గ్రహించిందని ప్రకటన జీవించాలా మరి విశేషంగా అనేకలు వాటిని ప్రకటించి మీ చెందుకు నడిపించాలా అలాంటి గ్రూప్ లో ప్రతి బ్రదర్స్ మమ్మల్ని అందరినీ తయారుజీమని ప్రధిష్టం గొప్ప దేవ వందాలి అయ్యా ప్రతి బిడర్ వైరస్ నుంచి ప్రభావ వ్యాక్సిన్ నుంచి మమ్మల్ని కాపాడేందుకు వందాలి పర్వ రకరకమైన తెగుల నుంచి కాపాడి మాకు రెక్కలు ఇచ్చినారు ప్రభా ఓ ప్రవాటిని తప్పించుకున్న ప్రభావ మీకు శంగుని మమ్మల్ని ముడేసుకున్నారు ప్రభావ ఇంతకాలం మనకి నీకు వందాలిసే ప్రభ గొప్ప దేవ మీరే మా ఆశ్రయదుర్గం మా కోట మా ఉన్నత దుర్గం ఆశ్రయపురం మీరే ప్రభావ పరిశుద్ధులకు తండ్రి మీకు చెంగు మమ్మల్ని ముడేసుకున్నందుక నీకు వందలు ప్రభావ దినం ప్రభా ఓ ప్రభావ కొన్ని రోజుల తర్వాత ప్రభావ వాటి నుంచి మీరు ఇప్పేస్తే ప్రభా ఓ ప్రభావ అగ్నిలో వేస్తారని మీరు అన్నారు ప్రభా ఏజ్ కలిగినాం ఐదో అదేంలో అప్పుడు ఇసాల ప్రజలు మొత్తం దహించి వేస్తారు అన్నారు ప్రభా అలాంటి గొప్ప సేవ కోరకు మేము తయారు కావాలా గొప్ప దేవ ఈ క్షణం వరకు మేము శంగులు మేము ముడివే పడిన వారం కానీ ఒకనొక దినం మీరు ముడి ఇప్పేస్తే ప్రభావ ఒక స్పెషల్ సేవ కోసం నడిపిస్తారు ప్రభావా అది మేము గ్రహించాలా వాటి కోసం సిద్ధపడాలా ప్రభావ అది ఎంతో ప్రయాసంతో కూడింది టైం గుడింది ప్రభ గంటలు గంటలు వాక్యం ధ్యానించా వినాలా ఓపిక ఉండాలా సానం ఉండాలి ప్రభ కానీ మనుషులకు ఓపిక లేదు ఈ రోజుల్లో కానీ మా ఓపీకి అనుగ్రించమని ప్రాదిష్టమైన కృపగల తండ్రి నీకు వందలేస్ అయ్యా ఓ ప్రభావి లోకంలో ఎంతగా సమయం గడుపుతున్నాయి కానీ ప్రభావ మీ సమయంకి వరకు ప్రభావ మీ సైకి వరకు మేము మా మనసు ఎటువంటి వెళ్ళిపోతుంది ప్రభావ రీతిగా ప్రీలేదు ప్రభావ ఏ సూకరిస్తాం సమస్తం ప్రభావ మీ కంట్రోల్ ఉండాలి మీ ఆత్మ మమ్మల్ని మీ ఆత్మధర్మం నడిపించమని ప్రాదిష్టమైన గొప్పది వైరస్ బాధ్యతలు అందరినీ స్వస్థపరిచారు ఆ కలువరిసీల్లో మీరు పొందిన గాయలలో స్వస్థత ఉంది ప్రతి బెడగ సంపూమైన స్వస్థతను ప్రకటిస్తున్నాం ఏసుక్రీస్తు పరిశుద్ధం నామోమనహాలూయ ప్రతి వైరస్ మీరు గద్దించమని ప్రాదిష్టం నేను గొప్ప దేవ మీరు పెట్టిన ప్రభావినైనా కానీ మనుషులు గ్రహిస్తలేదు ప్రభా గొప్ప మీ మధ్యలో ఎలాంటి రోగం ఉన్నదన్నారు ప్రభావ ఓ దేవ ఐసు ప్రభా మీ పాలనలో ఎలాంటి అనారోగ్యం ఉన్నదన్నారు ఆ వాగ్దానం ప్రభావ ప్రతి ఒక్కరు పట్టుకుని జీవించాలని సాయపడండి గొప్ప దేవన తన ప్రాంతంలో మీరు మమ్మల్ని దాచిపెట్టుకున్నారు ప్రభావి మీకు రక్తం గొరపిల్ల రక్తం ఉన్న ముట్టలేదు ప్రభావ ఆయన యేసు ప్రభావ తన్ని అవి విషయాలు మీరు మాకు వాగ్దానాలు ఇచ్చిన అన్ని మర్చిపోతాయి మనుషులైన కానీ ప్రభావ ప్రతి వాగ్దానాలు మా కొరకు రాయబడ్డాయి ఆదికాల నుంచి ప్రకటన గ్రంథం వరకు వాటి అన్నిటి మేము జాగ్రత్తగా పట్టుకొని జీవించే బిడ్డలుగా తయారు చేయమని వైరస్ బాధిత తందరిని స్వస్థపరచడం మా ప్రియులు ఎంతో వైరస్ బాధితి పడి ఉండగా ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని ప్రార్థిస్తాం అనారోగ్యం నుంచి విడిపించండి ఆర్థిక పరిస్థితిని విడిపించండి ప్రభావ ప్రతి కష్టం నష్టం నిర్ణయం ఈ చివరి కాలంలో మీకు ఒక విశేషమైన స్వార్థ ప్రకటించే బిడ్డగా తయారు చేయండి ప్రతి ఒక్కరు నూతన అభిషేకించి మీకు సంపూర్ణగా సమర్పించుకోవాలా శారీరకమైన జీవితం నుంచి విడిపించే ప్రభావ ఆత్మీయమైన ముందుకు సాగిపోవాలా ప్రభావ ఓ ప్రభావ అన్నిటి అంత మనం సమీపమైంది ఇంకా నిర్లక్ష్యం చేయడానికి వీలేదు ప్రభావ ముందుకు సాగిపోవాలా ప్రభా ఓ ప్రభుత్వ ఎక్కడైతే ఎవరెక్కడ ఆగిపోయినప్పుడు అక్కడి నుంచి ఈ రోజు నుంచి మేము ప్రయాణం స్టార్ట్ చేయాలా ప్రభావ ఆ రీతి మేము ముందుకు పోవాలి ఆత్మీయంగా ప్రభావాలంటే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేసి మీకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమని త్వరలో రాన్న ఏసు క్రీస్తు పరిశుద్ధ నా మమ్మల్ని తండ్రి ఆ మహోన్నత కృపగలి కృపా కనిక్రమగలి దేవ సర్వలోక సృష్టికర్త నీకు వందనాలు తండ్రి ఇదిగో నా ప్రభా గడిచిన కాలం అంతైనా మీరు కాచి కాపాడి నీరు భద్రపరిచినందుకే నీకు వందనాలు ప్రభావ నా తండ్రి ఇదిగో ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభావ మీ యొక్క కృపా క్యక్రమం బట్టి కూడుకున్నాం ప్రభా ఎన్నో గొప్ప విషయాలు నా మీరు మాతో మాట్లాడినారు ప్రాభ మా మనోనేతల విధంగా మీరు ఎంతో బయలుపరిచినారు ఎన్నో విషయాలు మాకు నేర్పించినారు ప్రాభా అందుకని నీకు కోట్ల ప్రస్తుతం చెల్లిస్తున్నాం తండ్రి ప్రభావంలో యుగయుగంలో మీకే చెల్లిస్తున్నాం ప్రాభ ఇదిగైనా తండ్రి ప్రభావ మేము ఏ రీతిగా జీవించాలన్న ప్రభా ఎటువంటి మోసపోవడానికి వీల్లేదు ప్రాభ నేను ఏది జీవించాలని మాకు చూపించినారు శ్రమలు సహించి గుణం సహించాలని మాకు నేర్పించినారు విషయం ముందు అపేక్షించే వారు మేము ఉండాలని మాకు నేర్పించినారు ప్రాభ నైనా ఇవన్నీ ప్రభావం మేము హృదయంలో రాసుకోవాలా ప్రభావ ఇటువంటి మోసపుచ్చ ఆత్మకు మేము చోటు అవడానికి వీలలేదు ప్రభావం పాటు గురవడానికి వీల్లేదు ప్రాభ తప్పిపోవడానికి అసలే వీల్లేదు ప్రభావ నైనా ప్రతి ఒక్క ఆత్మను ప్రభావం మేము వివేచించాలా ప్రభావ నైనా నీ యొక్క వాక్యాన్ని ఆత్మ నడిపింపును ప్రకటన మేము నడుచుకోవాలా ప్రభావ తండ్రి మా తప్పిపోయి వీళ్ళకి మమ్మల్ని మార్చుకోండి ప్రభావ నైనా మీరేం యొక్క జ్ఞానం శక్తిని బలాన్ని దయచేయండి ప్రభావ మీ యొక్క తలంపులు నెరవేర్చే మేము మారాల ప్రభావ మీ యొక్క చిత్తంలో నడుచుకునే మేము మారాలా ప్రాభ లోకానుసారంగా ప్రాభా మతపరమైన జీవిత విధానాలు ప్రాభ రొటీన్ లైఫ్ నుంచి మమ్మల్ని విడిపించండి ప్రాభ నా తండ్రి ఇటువంటి నైనా రెడీమేడ్ రెడీమేడ్ విధానాల నుంచి విడిపించండి ప్రాభాన్ని అయినా కష్టపడే తత్వం మాకు దయచేయండి ప్రాభాన్ని అయినా మంచి జ్ఞాన మేము చదివినప్పుడల్లా ప్రాభ మీ యొక్క మర్మాలు మేము తెలుసుకోగలగల ప్రాభ బైబుల్ మేము ప్రభావ మేము ప్రభావ అనే ప్రకటించగలగల ప్రభావాల తండ్రి మాకు అటువంటి జ్ఞానాన్ని దయచేయండి ప్రభావ మాకున్న మాకున్న మీ యొక్క కృపావారాలతో నింపండి ప్రభావ అయినా మీ యొక్క At my mama just... త్మక కార్యములు మేము నెరవేర్చాలా ప్రభావ అనే మీ యొక్క చిత్తములు మేము నెరవేర్చాలా ప్రభా ఇం తండ్రి ఇటువంటి పాపములకు మా జీవితంలో చోటి ఇవ్వకూడదు నా తండ్రి ఇదన్నా తండ్రి ఎంతో నశించిపోతున్నారు ప్రభావ వారందరి పట్ల మేము ప్రయాస పడాలా నా తండ్రి నీ సన్నిధికి నా ప్రభా తీసుకుని రావాలా ప్రభా అర్పణలు మేము మేము తీసుకురావాలా ప్రభా ఒట్టి వారిగా ఉట్టే మీ సన్నిధికి మేము రావడానికి వీళ్ళేది ప్రభా మేము అర్పణలను చేతులు పట్టుకొని ప్రభా అయినా నీ బిడ్డలు మీ చేతికి తీసుకొచ్చి ప్రభావ మీకు సమర్పించాలా ప్రభావ అటువంటి జీవన విధానం మాకు దయచేయండి ప్రభా అటువంటి జీవన విధానాలకు మేము నడిపించండి నేను ఏ రీతిగా నా ప్రభావ మేము మార్చాలను ఏ రీతిగా వాళ్ళందరూ మేము నడిపించగలగాలను జ్ఞానం అనుగ్రహించండి వివేచన అనుగ్రహించండి ప్రభాని యొక్క శక్తిని బలాన్ని మాకు దయచేసి మనం వేడుకుంటున్నాం ప్రభా ఇదిగనైనా శ్రమల కాలంలో మేము ఉంటున్నాం ప్రభా భయంకరమైన దినాల్లో ఉంటున్నాం ప్రభా ప్రతి వైరస్ బాధితులను మీరు మీరు స్వస్థపరచండి ప్రభావ బ్లాక్ ఫంగస్ అయినా ఎటువంటి ఫంగస్ ఉందని ప్రభావ మీరే స్వస్థత ఇచ్చండి నైనా అనారోగ్యంతో ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి ప్రభావ సంపూర్ణ స్వస్థం మనకి అనుగ్రహించని ప్రభావ ఏ చీకటి తెగులు ఉండకుండా మీరే గద్దించండి నాయనా మీరే నాయన ప్రతి ఒక్కరి ఆత్మీనేతలు విప్పండి ప్రభావ నాయన ఈ జీవితం ఎందుకు ఉందో ప్రభావం తెలుసుకోవాలా ప్రభా కార్యం నెరవేర్చుకే జీవితం ఉందని ప్రభావ ప్రతి ఒక్కరికి మేము తెలియ చెప్పాలా ప్రభావ వారు తెలుసుకోవాలా మేము చెప్పినప్పుడు ప్రభా లేదంటే మీరే వారి ఆత్మీనేతలు విప్పండి ప్రభావ సృష్టిని పెట్టిన సృష్టిని సృష్టికరతమైన నీ దగ్గరకు రావాలో ప్రభా అటువంటి జ్ఞానాన్ని దయచేయండి ప్రభావ అటువంటి ఆత్మ నడిపింపు ఆత్మకార్యాలు జరిపించేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇదిగో నా ప్రభావ ఇంకా వ్యాక్సిన్లు స్టార్ట్ అయినాయి ప్రభావ తండ్రి ప్రతి ఆఫీసుల్లో ప్రభావ ప్రతి ఒక్క చోట అడుగుతున్నారు ప్రభావ నేను ఇదిగో నా తండ్రి అది శ్రేయస్కరం కాదని మీరు మాకు చూపించిన ప్రభావ దాని దుష్ప్రభావా తండ్రి ఎవరి మీద పడకుండా మీరే ఆయన గద్దించేడు ప్రభావ ఇటువంటి దుష్ప్రభావాల ప్రభావం మా బాడీల మీద పనిచేయడానికి వీలైన మీరైనా కనికరం చూపించండి ప్రభావ ఆయన ఈ వ్యాక్సిన్ బారి నుంచి ప్రతి ఒక్కరిని కాపాడి ఆయన నేను ఆహారం లేక ఎంతో మంది నిరాశ lunaar perawah pada teg Nathan Rianto mandi perawah ఈ వైరస్ బారిన పడినైనా వారు సమస్తం ను ప్రభా దోచుకున్నారు ప్రభానా రోడ్డును పడ్డవాళ్ళు ఉన్నారు ప్రభా వారందరిని బట్టి మీకు ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి ఒక్కరికి మీరే ఆశ్రయదు దుర్గం నాయన మీరేనాయన ప్రతి ఒక్కరికి నా అండ దండ ప్రభా మీరేనాయన మా దాగు చోటు నీవేనా ప్రభా మీరే ప్రతి ఒక్కరిని ముట్టండి నాయనా ప్రతి ఒక్కరికి నైనా కావాల్సిన ప్రతి అవసరం తీర్చండి నాయన మీ చిత్తంలో నడిపించండి ప్రభా నీ యొక్క కృప కనికరం వారిపై చూపించండి నా ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభా మేము ఆదరించగలగల ప్రభా మా శక్తిని ఇచ్చినంత వరకు నైనా మేము ప్రతి ఒక్కరికి నైనా పంచగలగల ప్రభా ఆత్మీయంగాను పంచాలా శారీరకంగా మేము చేయాలా ప్రభా అటువంటి జ్ఞానాన్ని మాకు దయచినటువంటి శక్తిని మాకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రాభా ఇదైనా మీ యొక్క చిత్తం నెరవేర్చి కృపణ శక్తిని భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రాభ నేను ఎటువంటి నైనా ఆత్మలకు కానీ ప్రభా పాపంలోని మేము పడిపోకుండా నేను మీ జ్ఞానాన్ని దయచేసి నేను ఈ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్దించండి ప్రభావ నేను మీ ఆత్మ నడిపింపు దయచేయండి ప్రభావ ప్రతి ఒక్కరికి నేను మీరే కంచకాబ్దాలు దయచేసి మీ యొక్క కృప్రూపులో ఉన్న ప్రతి ఒక్కరి కుటుంబం పట్ల ప్రతి ఒక్కరి పట్ల మీరే చూపించిన ఆయన మీరే వెళ్ళినప్పుడు మమ్మల్ని కాచి కాపాడమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె సుప్రభా నాదివని బ్రాలు పదివనివ ఈ రోజు వాక్యం ద్వారా మాట్లాడే సుప్రభా నాదివాణి బట్టి సుబ్రహ్మ పలడాలేశప్రభ కీసుకలిగింది వాక్యం ప్రభావ ఉదంలో అలలి అనా దివానికి శుతం ఇరుకు మార్గం ప్రవేశించాలి సుప్రభ నా దివానికి శుతం లేఖించాలి ధనవులు ఇచ్చాలా దివారా ధ్యానం చేయాలి సాయించండి అటసి జ్ఞానం అటిసి పరిశుభాత్మ అభిషేకం తెచ్చండి నా దివా ఇంకా సంకులుంటే మనం చూపించి కనుక భయంకర సమర్కాలభ నిరాకర్ తొలగి ఉంది సుప్రభ నా దివానికి ఈ గొప్ప జనంకు నీ దగ్గర బహుమానం కలిగిన ఈ ప్రభాన్ని పాద తీసుకురావాలి యశ్వభ అటీ వార్త చెప్పి అభిషేకం జ్ఞానం తెచ్చని అటిసి ఆత్మల భారం దండి నా దీవానికి శోతం చేశాను నా తండ్రి ఇంటి ఆసక్తి భక్తి యశ్వభ మీరు చెప్పి నిశప్రభ అటీసి భారం దాని అటి మనసు దాశప్రభ నా దీవానికి శోతం చేశాం ఎక్కువ పచ్చం కన్నీలు ప్రార్థించాలా మోకాలు ప్రార్థించాలి నా దీవానికి సగ్గం ప్రార్థించేయాలా అలాగే హిర్మ లాంటి ప్రార్థించాలి ధాన్యం లాంటి ప్రార్థించేయాల మీరే మాకు మార్గం మార్గం మీరే జీవం మీరే ఉన్నారు అటిసి తరం జ్ఞానం తెచ్చని ఈ రోజు వాక్యం మాట్లాడే ప్రభ ఆ వాక్యం ప్రభ దివారాత్ మేము ధ్యానం చేయాల జగ్ర ఎంతో మంది చెప్పినేశ్వర ధ్యానం చేయాలా నాది అనేశ్వతి పతి వాక్యం మేము ధ్యానం చేయాలా అలాది గోపజం ప్రకటించాలా నా దీవానికి శోతం వాళ్ళ ఆత్మ తెరవాలేశ ప్రకటించప్పుడు అలగి అనా దేవాళ్ళ ఉదయం తెరవబడాలా నా దీవానికి శోతం ఆ యమగిరంలో పోతుండే ప్రభావ వాళ్ళు ఉదయన మాకు వాడుకునేసే ప్రభా శిష్యులుగా వాడుకునేస ప్రభా అలగి చెప్పింది మంట వాళ్ళ యుద్ధంలో ఈ ఈ వాచ్యమ్మ మంట అగ్ని కలగాలు వేసే ప్రభా అలబలంలో వాడుకునేస ప్రభా నా దీవానికి అక్కడ సమీప ఉంది నా దీవానికి ప్రభ ఈ లోకంలో ప్రభా అలగి ఈ దేశంలో జ్ఞాపకం చేసుకొని వాళ్ళ నుంచి నేను మొర పెడతాను నీ పాదాల దగ్గర సరోజిత్రుడు యశ్వ్రభ నా దివానికి బ్రాహ్మణ సాగు దివ శిల్వర్ కనికరం అలది అనాది కృప దయచినేశప్రభ నా దివా కనికరించిన హేశప్రభ దయ చూపించి నా దివానికి శతాం మా మంది ప్రార్థన చేస్తున్నాను ఈ దినం నీ రత్ కడిగి కొన్ని వయసు ప్రభ నాదివా మాకు స్వార్థ చెప్పిన మేము వచ్చిన వయసుప్రభ అలది అనాది మేము వెనక స్వార్థ చెప్పాలని నీ పాదాలి తీసుకోరావాలి మీరు మాకు సహాయం చేయండి పర్వక ప్రియరాజా నా దివాణి మౌనంత శక్తిమంతుడా నా దివాణి ఈ దేశం ప్రజల నుంచి మేము మొనబెడతాం వాళ్ళ మీద కనకరం చూపించాం అన్ని హాలి దాని ప్రభావం తెలవండి ప్రభా ఆలోచనండి హళలి నాదివాన్ని చేసాం వాళ్ళం కడగండి ఆ వైరస్ ని ప్రభా హల నాది గద్దించండి దాన్ని నిడిపించండి అనేక ప్రభావ గుంపు గుంపు రావాలేశాలా వాళ్ళ అనేత రూపబడాలా వాళ్ళ రక్షణ పొందాలి వాళ్ళు స్వస్థ పరిచయం చేయండి వ్యాగ్ల రక్తం పరిశోధించండి ఎవరిని హాని జరుగుంటా ఇంకా ఎవరి ప్రభా హాని కలుగుంటా మన అందరి రక్షణ పొందాలే కరెంట్ నా ఈసానికి శుభం చేస్తాం ప్రతి వైరస్ వర్తించి నేను మురబెడుతున్నాం ఎక్కడికక్కడ హాస్పిటల్ ఎక్కడ ఉన్నారు ఇక్కడ మీరు స్వస్థపరచడం వాళ్ళతో మాట్లాడి జ్ఞానం చేస్తూ వార్త పంపించండి డాక్టర్లు ముట్టని తాకండి వాళ్ళు ఆత్మ చెరవండి చేయండి అలాగే వాళ్ళు వాళ్ళవి రక్షణ పొందాలా నర్స్ రక్షణ పొందాలా వాడి వాయి రక్షణ పొందాలా అలాగే ప్రార్థించే ప్రభావ దీవానికి పాపం క్షమించండి వాళ్ళవి సత వాళ్ళ అక్రమ ప్రభా ఇస్త ప్రేమ చెల్లారిపోయిన దేశప్రభ నా దీవానికి సొంతం ఆ దినభ మన నీ రాక అందరు రక్షణ పొందాలా నా దేవ మా బ్లాక్ అమ్ముతుండ్రు వాళ్ళవి ఉదయం కలిగి సైతాన్ని గర్తించండి నా దీవానికి ఆ ఫంకసెస్ సైతాన్ని గర్తించండి చిన్న డగని కానీ వాళ్ళవి నీ గొప్ప సేకులు కావాలా బావం నాది ఆ బలవంతి సేకులు కావాలి వాళ్ళు స్వస్సపరచండి నా దీవానికి శోధం చేశాం ప్రభావాన్ని ఉగ్రతమని ప్రభావ నా దీవాన్ని కరెంట్ని నా దీవానికి శోధం చేశాం అలాగే మా పిల్లడు ఎంతమంది ఈ లోకం విడిచిపోయిన యశ్వభాన్ని మొరబెడుతున్నాం అలాగే కఠిన ఒకటి ఉండబడి ఉన్నారు వాళ్ళు మట్టి స్వస్సపరచడం వాళ్ళు ఇప్పుడన్నా సత్యం మీరు బయలుపరిచను వాళ్ళు ప్రవచనం తెచ్చాను వాళ్ళు కృప వలు తెచ్చని అంతే దిన ప్రస్తుతాత్మాలకు మించి పతి కాంగ్రెస్ సత్యంలో రావాలి అందరూ ప్రవాస యోగులు కావాలా అలాగ మీరు తయారు చేయని వాళ్ళు సతపతి కావాలా సహాయం చేయండి అలాది అనాదివాన్నిస్తుతం ఎంత అనిరు చచ్చిపోయింది అలానే అలాగా ఉన్నారు ప్రభా అనాదివాణి వాళ్ళవి దాయలు చూపి కనికలించండి అలాది అనాదివాణి ఆత్మతీరు నా ప్రభానికి పొందాలి సుప్రభ ఈ అంత్యకాలం పసి బిడ్డ రక్షణ పొందాలి సుప్రభ మీరు కారించని దుస్వాత్మని గద్దించని మోసపుచాత్మ గద్దని నా దివాని శోతం చేసాను నిధి తీసుకు బలంగా ప్రకటించే బలాల నా దివాని శ్రోతం అలలియ ఎంతో ప్రభా అాకను ముట్టని అలలియ మీ యొక్క ఇంకా ప్రభా అల నాది అందరు విజయత చెప్పాలా ఐక్య విజయాన్ని విడుదల పొందాలి నీకు జీతం సాధించని ప్రతి కుటుంబం చిన్న పిల్లలు సేవలు వాడబడాలా మీరే సాహజ ఈ వైరస్ కంచేసి మీరే కాచి కాపాడండి దీవించి నాది ఇవన్నీ ఇస్తుందాం మాకేపీ ప్రభావ మనసారి వాట్సాప్ లో ఎంతో పెట్టి ఆ బిడరి ముట్టను తాకండి శ్వాసపరిచని అది ఇవన్నీ ఇస్తుందాం వాళ్ళవి ఉండాలా మెరిసీ ముట్టను తాకండి ఆమె సాక్ష్యంగా ఉండాలా వి వాళ్ళ కుటుంబం మన రోజు మన ఎంతమంది వాళ్ళవి సాక్ష్యం ఉండాల నా దీవణిస్తుతం అన్న ప్రభా నేను మూరబెడతాను అలాగే ఈ కాలంలో ప్రభా ఈ వాక్యాలు లేకుండా మేము నశించిపోతుంటాయి ఈ కాలం ఎందుకు నిలబెట్టినట్టే ప్రభా నీ యొక్క తనం ప్రాణం ప్రభా ఈ వాక్యాల ధర అన్న ముట్టం తాగా ఇంకా సత్యాన్ని బయలుపరిచి ఆరోగ్యం దచ్చని బలం దక్తి తెచ్చని ఇంకా గూడత్యి ఇంకా వాక్యం ఇంకా మాకు సత్యాలు బయలుపరిచి ఆ బయలుపరచుని మా ఉదయంలో మేము స్వీకరిస్తున్నాం యశ్వ్రభ ఉదయంలో స్వీకరించి మేము ప్రకటించాలా యశుప్రభ అన్న దీవించి ఆ క ముట్టంతాకన్నాకా వాక్యం చెప్పాలా బలమైన ఆత్మతో బలంతో శక్తి మీ బలమైన సేవలు వాడుకోండి పిల్లలు బలమైన సేవలు వాడుకోండి ఆత్మతో బలంతో జ్ఞానంతో కృప వరాలు వాళ్ళ ఫోర్ జీవించండి అలదిగా నాది వనిస్తతో మర్చి వైరస్ కాపాడండి అలదియ చక్రవతి బలం మట్టం మీ ఆత్మ బలంతో ఆ బిడబి వాడకొని తన వారి ఆత్మ బలం తనిపి సేవిడ వాడుకొని వాళ్ళ కుటుంబంలో మతం లాగా ఉండరు ప్రభా ఆ విడుదల సుతం వాళ్ళ డాడీ వాడబడాలా వాళ్ళ కుటుంబంలో వాళ్ళవి విడుదల వచ్చని నాయసానికి సృతం ఈ రోజు ప్రభావాలి మర్యాద కోసం చేసు ప్రభా మర్యాదకిచ్చిన ప్రభావా ఓపిక సహనం మా కలవరిసలు చేసాం ఓపిక సహనం ప్రేమ మా కలిగే చేయని మళ్ళీ ఇంకా అవసరం ఉంటే చూపించలేసు ప్రభ అలలియ ఇంకా దేశం చేయమంటే అది ఎడిచిపెట్టాలా అలలియ యార్థ ప్రీతి గల సేవ చేయాలా మీకు సమర సాధ్యమే సుప్రభావం మరువెడుతున్నాం అలలియా నా దేవని ఇస్తాం ఆ ప్రేమతో మగ్గింపని నా దేవ మీరు కారించని ఆ సిల్వను ప్రేమ అలనియం ప్రకటించడం సాధించమని మీరు అక్కడ సిద్ధపచ్చి మరిస్తున్న ప్రసమీన్ హనతుడ గొప్ప దేవ ఆచారీ వందనాలయా సోత్రండి మా దేవప్రభ ఈ దినం చోటు ఎంతమంది భూములు వల్ల ఉన్నారు మా దేవా జ్ఞాపకం కాబట్టి కుటుంబాలను జ్ఞాపం చేసుకో దేవప్రభాత అని మేము ఇక్కడ ఉండి నీ యొక్క సన్నిధానంలో ఉంది నీ వాక్యం విన్నామంటే నీ కృపర్ మా దేవప్రభ మిమ్మల్ని ఈయన యొక్క సజీలకంలో పెట్టుకున్నందుకు నికల్ లొక్కలు ఎనిమిది వంద నాలుగు వెళ్తాను సూత్రం ఉలుపురబోతుంది సూత్రం సూత్రం సూత్రం ఉలుపురబోతారు మధ్య గొప్ప ముందున్న ప్రతి ఒక్క వాక్యాన్ని జ్ఞాపం ఉంచుకున్న స్టాన్ చేయండి తరు సూత్రం ఉలుపుతాండి నికలొక్కలు ఎనిమిది వంద నాలుగు వెళ్తాం సూత్రం ప్రభావాలి మధ్యలో ఎంతో మంది నీ వాక్యం ఇప్పుడు ఎంతో మంది చెడు మార్గంలో జ్ఞాపం చేసుకోండి తర్వాత మధ్య ఈ కోవిడ్ టెస్ట్ ఎంతో మంది బాధపడుతున్నారు తర్వాత జవాబే చేసుకొని వాళ్ళకి కావాల్సిన శక్తిని బలాన్ని దేచారు మంది ఎవర మీ యొక్క సూత్రం విపరండి అనేకలు నీ యొక్క వినలేని స్థితిలో ఉన్నతారు మా దేవాప్రభు జ్ఞాపకం చేసుకుంటారు మా దేవత తండ్రి సూత్రం ఊపిరిపోతుంది ద్రవణాన్ని జ్ఞాపకం చేసుకుంటారు ఈ వయసు వాళ్ళని ఏలుపటి నడిపించండి తర్వాత తండ్రి సూత్రం ఊప వాళ్ళని మార్గంలో నడిపించండి తర్వాత తన ఎన్నికలైన ఉన్న సూత్రం ఊపవుతుంది మా దేవం ఉన్నామంటే నీకు పది అవుతారు మా దేవాప్రభా గు లేక ఎంతో మంది తిండి లేక ఎంత మంది బాధపడుతున్నారు మా దేవాప్రభ ఏ స్థితిలో ఉన్నారు నీకు తెలుస్తారు మా దేవాప్రభావ జ్ఞాపకం చేసుకొని ఒక రెక్కల కింద భర్తపరుచుకొని మంచి ఆహారాన్ని శక్తిని బలాన్ని దేచని తెలుసు సూత్రముల ప్రభు అని పిల్ల పిల్లలు వందనాలు అవుతారు మా దేవా ప్రభావం ఎంతో మంది డ్యూటీకి వెళ్లి ప్రతి ఒక్క బిడ్డ ఇంటికి గృహానికి క్షేమకరంగా చేరుసాయం చేయండి తల్లి సూత్రం మీ ప్రభా తల్లి మీ పిలకలేని వందండి సూత్రం ప్రభా మేము నిన్న వాక్యాన్ని బట్టి నేను ప్రతిదిన జ్ఞాపకం ఉంచుకోండి ప్రకారం నడుచుకునే సాయం చేయను తర్ దేవప్రభ తల్లి సూత్రముల ప్రభా ఎంతో మంది లోకలి లోకరి ప్రేమ కోసం ఆశిస్తున్నారు దేవప్రభ నీ యొక్క ప్రేమ తెలుసుకుని ఎన్ని స్థితిలో ఉన్నారు మా దేవప్రభ ప్రతి ఒక్క నీ యొక్క ప్రేమ తెలుసుకొని ఎదురు చేరుకుంటారు సూత్రంలో ప్రభావం సూత్ర పలు హృదయాలు తెరు చూస్తారు మన దేవతలు సూత్రంలో కుటుంబాల జ్ఞాపం చేసుకుంటారు మధ్య ప్రభుత్వం జ్ఞాపకం చేసుకొని గృహం మీద మధ్య చిన్న ప్రార్థుని పాల కళా పిస్తున్నాం ప్రార్థిస్తున్నాం తరి ఆమెన్ పరశుధర ప్రేమల దేవా కృపల తండ్రి దేవా ప్రభా నీకు లెక్కలేని బంధనాలు ప్రభ కృతజ్ఞతాస్పత్రుల స్తోత హళనియరాజ పరిశుధ్రమైన సర్వశక్తి మంతుడా నీకే వందనాల ప్రభా సర్వాధికారి నీకే వందనాలు ప్రభా దేవాయేచు ప్రభావ మరి ఇంత మంచిది అవకాశం ఇచ్చిన ప్రభా మరి వాక్యం వినడానికి ప్రభా నీకు వందనాలు ప్రభా దేవా వాక్యం విన్నది ప్రభా మా జీవితంలో ఫలింప ప్రభా దేవాయేచు ప్రభావం మరి నీ యొక్క చెంగుల ప్రభా మేము మరి మూడు వేడి ఉండాలా ప్రభా దేవాయేచు ప్రభా నీ యొక్క రెక్కల కింద మమ్మల్ని భద్రపరుచుకున్నందుకు నీకు వందనాలు ప్రభా దేవా ఏసుప్రభా మేము ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రభా నీ యొక్క వాక్యాను సారంగా మేము నడుచుకోవాలి ప్రభా ఏసీ మాకు సహనం ఓపిక దీర్ఘ శాంతము దయచేయ ప్రభావ ఏసీఆ మేము ఓపికతో ప్రభా యొక్క వాక్యాలు వినడానికి ప్రతి ఒక్క రికార్డ్స్ మేము వినాల ప్రభా దేవాభా మాకు ఆసక్తిని దయచేని ప్రభావ ఏ సుప్రభా మాలో ప్రతి ఒక్క బలహీనతని ప్రభావ మీరు గర్తించి కొట్టివేసే మరి ఇంకా మీరు మాకు వాక్యం చేత బలపరిచిన ప్రభా స్థిరపరిచిన ప్రభావ నీకేస్తవుతుంది దేవాయే సుప్రభా మరి వ్యూహానికి ప్రభా మరి ఎంత ఆసక్తి శక్తి ఉంది ప్రభా లేను మిమ్మల్ని ఎంత ప్రేమిస్తే ప్రభా ఆ యొక్క వాక్యాలి ప్రభావ మరి తన రాసినందుకు ప్రభావ మరి దాంట్లో ప్రతి ఒక్క మార్మాలు కూడా ప్రభా తనకు మీరు బయలుపరిచినందుకు మీకు వందనాలు ప్రభా దేవాయచు ప్రభా తనకి ఇచ్చిన ఆసక్తిని బట్టి ప్రభ అట్లాంటి ఆసక్తి మాకు కూడా దాయిచ్చిన ప్రభా దేవాయేచు ప్రభావ తన గుడ్డితనంగా కూడా ప్రభా ఏసీఆ మరి మీకు తీసుకువెళ్ళి ప్రభా ఈ లోకంలో జరిగింది ప్రతి ఒక్క దర్శనంలో చూపించిన ప్రభా ఏసీఆ మరి కూడా పొందుకోవాలైనా దేవాయేచు ప్రభా మరి మీరు ఇచ్చే గిఫ్ట్స్ మేము పొందుకున్నటకు మీరు మాకు సహాయం దాయిచ్చిన ప్రభా దేవాయచు ప్రభావ మేము ప్రతి దాంట్లో కూడా ప్రభా అనుభవపూర్వకమైన మేము సేవలు చేయాలి ప్రభ దేవాయచ ప్రభ అనుభవం లేని జీవితం మాకు వద్దు ప్రభా దేవా మాకు ప్రతి ఒక్క దాంట్లో అనుభవం ఉండాలి ప్రభ ఎక్స్పీరియన్స్ ప్రకారంగా మేము సేవ చేయాలి ప్రభా అనేకులకు సువార్త ప్రకటించాలనైనా దేవాయేచు ప్రభా మేము ధైర్యంగా ప్రకటించాలి ప్రభా దేనికి మేము భయపడదునైనా దేవాయచు ప్రభ ఇంకా మాకు ఆసక్తిని దించండి ఇతరులకు ప్రకటించడానికి ప్రభా మాకు జ్ఞానంని దించని ప్రభా ఏసుప్రభా మరి ఆత్మ వివేచనము మాకు ఇవంటి ప్రభా దేవా మేము ఏ విషయంలో కూడా మోసపోకుండా ప్రభా మీరు మాకు సహం దాయించిన ప్రభా దేవాయచు ప్రభావ మళ్ళ పాములని త్రీలు తోకడానికి ప్రభా శత్రు బలం అంతటి మీద కూడా అధికారం మీకు మాకు అనుగ్రహించండి ప్రభా ఏచు ప్రభా మరి ఆ యొక్క వాక్యం మా జీవితంలో నెరవేర్చని ప్రభా దేవాచు ప్రభావ మేము ఎలాంటి తప్పు బోధనలు మేము పడదునైనా దేవ మా నోటి నుంచి వచ్చిన ప్రతి ఒక్క మాట కూడా ప్రభా సత్యమే రావాల ప్రభా దేవాయేచు ప్రభావం మళ్ళీ దుష్ట ప్రభా ఎన్నో విధంగా ప్రభా మోసం చేస్తున్న ప్రభా ఆ యొక్క దుష్టాత్మలని ప్రభా ఏచుకు స్నామంలో గర్థించి కొట్టివేసే ప్రభా నీ యొక్క వెలుగు చదువుతా నింపి నడిపించిన ప్రభా నీకు అవుతున్న యొక్క వెలుగు ఉండాల ప్రభా నీ యొక్క వాక్యలు మా హృదయంలో నాటబడి ఉండాలి ప్రభా దేవాటు ఏసు ప్రభా మళ్ళ కంఠస్వరం మీద ప్రభాని యొక్క వాక్యలు మేము ధరించుకొని ఉండాల ప్రభా ఏసే మరి మీదే మాకు సాయదించే ప్రభా దేవానికి లెక్కలేని పొందిన ప్రభా దేవాసూ ప్రభా మరి ప్రకటన ప్రభా ఇంకా ప్రభా మాకు దీప్ గా అర్థమవుటకు ప్రభా ఏసు ప్రభా ఇంకా మేము ఆసక్తితో ప్రభా మాకు సాయద ఇచ్చే ప్రభా దేవాసూ ప్రభా మరి ప్రతి గురు ప్రభా మరియు అవి ఏ విధ ఏ గుంపుకి వస్తే అదృశ్యం మీరు మాకు తెలియజేసినందుకు నీకు వందనాలు ప్రభా కృతజ్ఞతలు ప్రభా స్లు స్తోహలనియ రజ దేవాచు ప్రభ మరి ముఖ్యంగా ప్రభా ఇక్కడ ప్రభా ఎంతో మంది బిడలు వచ్చిన ప్రభా వారి దీవించండి ఆశీర్వదించి తనింపని ప్రభ మాకు ఏబిపిఎంలో ఉన్న ప్రతి ఒక్క బిడం కూడా ప్రభా మరికందరికీ సంప్రమైన స్వస్థత ఆరోగ్యం దయచని ప్రభా దేవాచు ప్రభ మరి వ్యాక్సిన్ నుంచి మీరు మమ్మల్ని తప్పించని ప్రభా ఆ యొక్క నుంచి కాపాడినందుకు నీకు మందనాలు ప్రభా దేవాచు ప్రభా మరి ఎంతమందితో వ్యాక్సిన్స్ వేసుకొని ఉన్నారో ప్రభా వరలో ప్రభా నీ యొక్క బ్లడ్ దేవ వారి నీ యొక్క అస్తంతో తాకని ముట్టం స్వస్థపరిచం ప్రభా ఆ యొక్క వ్యాక్సిన్ ప్రభా ఏచూకృష్ణ నామంలో వాటర్ గా మారబడాలి ప్రభా ఏచు ప్రభా మరి ఏచూకృష్ణామం ప్రభా అది యూరిన్ ద్వారా బయటికి వెళ్ళిపోవాల్సిందే ప్రభా ఏచూకృష్ణ నామంలో అజ్ఞాపండి దేవ ఏచు ప్రభా ప్రతి ఒక్క బిడ్డ జ్ఞాపకం చేసుకోం ప్రభా వారి యొక్క రెక్కల కింద భద్రపరచుకోం ప్రభా వారికి ఇంకొక అవకాశం ఇవ్వండి ప్రభా నీ సన్నిధిలో ఉండి మోకరించి ప్రాధాన్యం యుద్ధం వారికి దైత్యం ప్రభా దేవాయచు ప్రభ మేము ఆ శక్తి ఎక్కువ చూపించాలి ప్రభా నీ సన్నిధిలో మేము గడుపుటకు మీరు మాకు సహం దాయించాను ప్రభా దేవాచు ప్రభ నీ ప్రభా మా చుట్టుప్రభ నీ కవచం వేచి ప్రభా ప్రతి ఒక్కటి కూడా ప్రభా నీ యొక్క చిత్తాంతరంగా మేము నడుచుకునేటకు ప్రభా మరి నీ యొక్క కృపా కనికరం మా పట్ల చూపించమని ఏచుకు సమంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మాట్లాడినందుకు దీమించినందుకు వందనాలు వేసయ్యా కృతజ్ఞతలు వేసయ్యా అభిషేకించు ప్రభువా మీ యొక్క మీ యొక్క మీ యొక్క ఆత్మలను మాకు రావాల ఈ యొక్క బలము చేతిని అడిగి పెట్టుకుంటానికి మరి వాక్యం పట్లు మరి నేసే ప్రభా పొద్దు నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని కాపాడుతూ వస్తున్నందుకు నీకు వందనెల తండ్రి ప్రభా భయంకరమైన తెగుల నుంచి నేనేసే ప్రభ మరి బయట ప్రపంచమంతా అల్లకొల్లం ఉన్న ప్రభ వెలిబిల్లి ఉన్న తండ్రి ప్రభా అటువంటి మమ్మల్ని కాపాడుతూ వస్తున్నందుకు నీకు వందనెల తండ్రి ప్రభా అదేవిధంగా ఎంతో మంది ప్రభ ఈ వైరస్ బాధ బాధపడుతున్నారు తండ్రి ప్రభా వాళ్ళని వాళ్ళకు కాపాడమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభ మా కేబీపీ మిత్రులు అన్న సోదరులు ప్రభా ఎంతో మంది ప్రభ ఎన్నో కోల్పోయినారు తండ్రి ప్రభా దానివల్ల మీరు సాయం దయచమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మేము విన్న వాక్యం బట్టి నేను వేసే ప్రభా దాన్ని బట్టి దాని ప్రకారంగా ప్రభా మరి నేనే ఎక్కడ ఏ గుంపులో ఉన్నా సెలెక్ట్ చేసుకోవాలా తండ్రి ప్రభా అవును తండ్రి నేనేసే ప్రభా మరి ప్రతిదీ నేనే ప్రభా మేము ప్రిపేర్ అయ్యి నేనేసే ప్రభా ముందుకు వెళ్ళాల తండ్రి ప్రభా ఎంక చూడడానికి లేదు ప్రభా నేనేసే ప్రభా మీరు చివరి వరకు నేనేసే ప్రభా మేము అన్ని శ్రమలు అనుభవించి ప్రభా ప్రాక్టీస్ చేసుకొని ప్రభా ముందుకు వెళ్తేనే కానీ ప్రభా మాకు అనుభవం రాదు తండ్రి ప్రభా ప్రతిదీ ఎక్స్పీరియన్స్ అయ్యేటట్టు మాకు సాయం దామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా లేకపోతే సేవా జీవితంలో మేము చేయలేం ప్రభా లగ్జరీ జీవితం కూడా జీవించలేం తండ్రి ప్రభు ఎందుకంటే నేనేసే ప్రభా ఉంటే అట్ట ఉండాలి ప్రభా నల్లగానే ఉండాల ఉంటే తెల్లగానే ఉండాలి తండ్రి ప్రభా మరి రెండు దిక్కులకైతే ఉండొద్దు తండ్రి ప్రభా మరి నీ ఎంతకు నీ ఎంతకు చేరాలి తండ్రి ప్రభా నేనే మాకు విశ్వాసాన్ని జరి ఓపికని దయ దయచేయమని విశ్వాసాన్ని దయచేమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అదేవిధంగా జ్ఞానేశ్వ ప్రభా చెప్పిన వాక్యం బట్టి నేను బ్రదర్ని దీవించి ఆశీర్వదించండి జ్ఞానేశ్వ కుటుంబాన్ని దీవించి ఆశీర్వించాను ప్రభా బంధుమిత్రులను దీవించి ఆశీర్వదించాను ప్రభా ఏ తెగ్గులు రాకుండా సాయం దయచమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా జ్ఞానేశ్వర ప్రభా ప్రతి ఒక్క శోధన కళలు శోధనలు శోధనలు అన్నింటినీ కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఏసు క్రీస్తు అడుగుతున్నాం తండ్రి ప్రభా నీ నామంలో ఏదైతే అడుగుతున్నా చేస్తున్నానో తండ్రి ప్రభా అవునెస్సే ప్రతి ఒక్క బ్రదర్ని దీవించి ఆశీవదించండి నీ పర్లోక జ్ఞానం ని నీ కడవరు వర్షం కురూపించమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా నాయనస ప్రభా ఆ రోజుల్లో నైన్ఎస్సే ప్రభ ప్రతి ఒక్కరు నేనెస్ పూర్తిగా భయభక్తులు కలిగి ఉండేవారు తండ్రి ప్రభా మరి జీవితంలో ప్రభా ఒక్కరు లేనంటున్నారు తండ్రి ప్రభా మాకు సాయం తెయించండి ప్రభా నీ యొక్క ఆక వరకు మేము సిద్ధంగా ఉండాలి తండ్రి ప్రభా ఆ క్రీటాలు మేము పొందుకోవాలి తండ్రి ప్రభ ఆ పర్లో ఒక రాజ మేము చేర్చుకోవాలి తండ్రి ప్రభా మరి మేము పొందుకు సాయం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అదేవిధంగా నాయనసే ప్రభ మరి ఎంతో మంది నాయనసే ప్రభ అన అనారోగ్యంగా ఉంటున్నారు తండ్రి ప్రభా వాళ్ళని దీవించి ఆశీర్వదించాను ప్రభ కాపాడమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభ అదేవిధంగా నేను ఎన్నో చర్చలు ప్రభ ఈ సత్యాన్ని ప్రకటించలేవు తండ్రి ప్రభ అందరు అబద్ధ బోధలో ఉన్నారు తండ్రి ప్రభా మరి నానైసే ప్రభా ప్రతి ఒక్కరు నేను నీ సువార్థకులు ప్రభ నీ సువార్థ చేయాల తండ్రి ప్రభా అక్కడ విని కూర్చోకుండా ప్రభా ప్రతి ఒక్కరు బయలుదేరాల తండ్రి ప్రభా ఎందుకంటే కోత విస్తారంగా ఉన్నది పనివారు కొంచెమే ఉన్నారు తండ్రి ప్రభా అంటే నేను ప్రభ మరి ఎంతో మంది జనాలు ఉన్నారు తండ్రి ప్రభా నీ యొక్క సువార్త ప్రకటించి కొంతమంది తీర్మానం చేసుకున్నారు తండ్రి ప్రభా ఆ తీర్మానంలో మేము ఉండాలి తండ్రి ప్రభా నీ ముందు ప్రతి ఒక్కరికి నీ సువార్థ ప్రకటించాలే అందరినీ బాగు చేయాలని కోరుకుంటున్నావు తండ్రి ప్రభా ఆ గుంపులో మేము ఉండడానికి సాయం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా అదేవిధంగా ప్రభా సాకులు చెప్పకుండా నేనెస్య వాళ్ళని అడిగి చెప్తా వీళ్ళని అడిగి అలాంటి అలాంటి చెప్పకుండా మరి వాళ్ళకు దయచేయమని కోరుకుంటున్నాం ప్రభా మంచి ధైర్యాన్ని దయచేయండి ప్రభా ఏసయ్యా వాళ్ళకు నేనెస్య ప్రభా మంచి ధైర్యాన్ని పొందించాను ప్రభా మరి వాక్యం చెప్పేటకు నేను మంచి భాగ్యం దయచేయండి ప్రభావ నేను ఎస్ ప్రభా ఎటువంటి లేకుండా సాయం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఎస్ఐ మరి యొక్క ప్రార్థనాంశం ఇచ్చే అప్పగిస్తూ ఏసుక్రీస్తున్నా అడిగి పెడుకుంటున్నాం తండ్రి కళ్ళ మూసుకున్నాం స్తోత్రం ప్రభామా ప్రభా పాదంలో ప్రభా ఈ మధ్యాహ్న సమయంలో దేవాయసింహ ప్రభావ ప్రతి ఒక్క చిక్స్ క్రీస్తుడం గద్దించి దేవాయసింహ ప్రభా నీకు మహిమ ఘనత ప్రభావం చెల్లేలాగా సాయం చేసిన దాన్ని బట్టి స్తోత్రం మా నీకు వాక్యం విన్న బిడ్డ దేవాయసింహ ప్రభా దాన్ని పాటించి అవలంబించలాగిన సాయం చేయండి మా ప్రభావ ప్రతి ఒక్క మాకు విప్పిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా దేవాయసింహ ప్రభావిత హృదయంలో నాటుకునే భాగం దయచేయండి మా ప్రభా ఇతరులకు కూడా మేము చెప్పేలాగిన సాయం చేయండి మా ఇంకా మెడైన దీవులు మా పైన కుమ్మరించండి మా ప్రభా దేవాయస్మలు ఇది మొదలుకొని దేవాయస్మ ప్రభా జీవిత కాలం మొత్తం దేవాయసింహ ప్రభా నీ క్రీస్తు బిడ్డన్ గా సాయం చేయండి మా ప్రభా మేము దేంట్లోనూ తుట్టి లేకుండా దుష్టక్రియల వల్ల మేము పట్టుబడి ఉన్నాం మా ప్రతి ఒక్క దాన్ని దేవాయసింహ ప్రభా మీరు దేవాయసింహ బట్టి స్తోత్ర మా ఇంకా కల్వ సిల్వలో కార్చ రక్తం ద్వారా మాకు పాప విమోచన ఇచ్చింది దేవాయస్మ మాకు నూతన జీవితం ఇచ్చిన దాన్ని బట్టి ఇస్తూ రా మా ప్రభా ఇంకా దేవాయస్సృ మేము దేవాయస్మా ప్రభావ్ పడతలేదు అన్న వాయిస్ హలో ఎప్పుడు వస్తున్నారు హలో అన్నా వస్తుందా ఓకే అన్నా ఏమి తిందుమో ఏమి త్రాదుమో అని దేవాయస్మాప్రభ ఎంతగానమో దేవాయస్మ ప్రభావ మేము చింతించకుండా సాయం చేయండి మా ప్రభావ దేవాయస్మ ప్రభావ నీ అందరు నిల్చుండి దేవాయస్మ నీ వాక్య ప్రకారం మేము జీవించటకు సాయం చేయని దేవా నీకు కట్టడలను గాయకొని దేవాయస్మ ప్రభావ దేవాయస్మాప్రభ ప్రతి ఒక్క దాంట్లో దేవాయస్మాప్రభ నీతి క్రియలు నుండి దేవాయస్మాప్రభ మేము తగ్గించుకుని ఇంకా ముందుకు సాగలేకనో సాయం చేయండి నీ వాక్యంలో పాటలో ప్రార్థనలో ప్రతి దాంట్లో దేవాయస్మ ప్రభా మేము ఎదుటకు సాయం చేయదేవా ఇతరులకు దేవాయస్ ప్రభా బోధించాలని సాయం చేయండి మా ప్రభావ శక్తిని యొక్క రూపకంగా మనం దేవాయస్మ ప్రభావ నిరూపించాడు మా ప్రభావ మాకు దేవాయస్మృ ప్రతి ఒక్కటి దేవాయస్మ చేసిన సేవలో దేవాయస్మ ఇంకా అభివృద్ధి చెందాలి మా ప్రభా దేవాస్మ చెప్పిన వాక్ వాక్య బట్టి దేవ ప్రతి ఒక్కటి నెమరేసుకునే భాగ్యం దయచేయండి మా ఈ సమయం పోతే మళ్ళీ దొరకదు మా ప్రభా ప్రతి ఒక్క బిడ్డ దేవాయస్మ ప్రభ నేను దేవా సేవించి దేవాయస్మా ఇంకా ముందుకు సాగేలాగా సాయం చేయండి మా ప్రభా ఈరోజు చూస్తే ఎంతో మరణించారు మా వారి కుటుంబాలకు ఆదరణ దయచేయండి మా ప్రభా ఎంతో మంది ప్రతి ఒక్కరు దేవా ఇంకా దేవాయస్మ పాజిటివ్ తోటి దేవ కొట్టుమిట్టులు ఆడుతున్నారు మా ప్రతి ఒక్క ఆక్సిజన్ వల్ల దేవా ప్రతి ఒక్క దాంట్లో దేవాయస్మ ప్రతి విధమైన దుష్టకారాల చేత పట్టుబడి దేవాయస్మ ప్రభావ దేవ ఉన్నారు మా ఈరోజు చూస్తే ప్రతి ఒక్కరికి దయచేయండి మా ప్రభా ఏసు కృష్ణంలో ప్రతి ఒక్కటి రోగం వెళ్ళిపోయటకు సాయం చేయండి మా ప్రభా స్వసపరిచి అహోవా నేనని చెప్పారు మా ప్రభా మీరు స్వసపరిచి ప్రతి ఒక్కటికి దేవాస్ మా ప్రభా ప్రతి ఒక్క తెగులు బారి పడిన ప్రతి దేవా లేచి నడవాల మా ప్రభావ దేవా జీవం పోయండి మా ప్రభా బిడ్డ నేను తలంచుకొని ఉండటం సాయం చేయండి నీ తట్టు తిరగాల మా ప్రభావ బిడ్డ ప్రతి ఒక్క ప్రాయా చిత్తపడి దేవాయశ్వ రిపెంట్ కావాలా ప్రతి ఒక్క పాపం నుంచి విడుదల దయచేయండి మా ప్రభావ వీరే తోడైనాడు మా ప్రభా దేవాసం మా ప్రభావ ఎవరైతే ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి మరీ స్తోత్రాలు మా ప్రభా ఇంకా మేము దేవా ముందుకు సాగటకు సాయం చేయండి దేవా ఆత్మీయ రూపకంగా దేవా ఆయస్మరు ప్రతి ఒక్క మర్వ మేము తెలుసుకొని ఇక ముందుకు సాగి ఇతరులకు మేము బోధించాలని సాయం చేస్తారని త్వరగా రాబోతున్న ఈ శ్రీ క్రీస్ పెట్టి వేడుకొని చూడదాం మహాపరిషుధుడా మహోన్నతుడా కానిక మొగల దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవా జీవాధిపతి అయిన ఎస్సయ్య నీకు వందనాలు ప్రభా తండ్రి నా ప్రభా నీకు స్థుతులు స్తోత్రములు తండ్రి ఈ గడిచిన కాలమంతా కాచి కాపాడి నీ కృపలో తండ్రి తివారాత్రములు కంటి పాప కాచి కాపాడి ఈ నూతన యొక్క దినముకు ఉన్ని నూతన కృప అనుగ్రహించి మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి ప్రభా నీ ఆరాధనలో పాల్పొందే యోగ్యత ఇచ్చి నీ స్వరం వినిపించే భాగ్యము ధన్యత ఇచ్చినా పరలోకమందున్న నా ఏసయ్యా నా తండ్రి నీకు వందనాలు ఎసయ్యా నీకు స్థుతులు స్తోత్రములు తండ్రి సమస్త మహిమ ఘనతా ప్రభావములు తండ్రి ఎస్య్యా నీకే యుగయుగములు కలుగునుగాక హలెలియా దేవా అవును ప్రభా తండ్రి మీరు మాట్లాడినారు ప్రభా నాలుగు గుర్రముల గురించి ప్రభా తెల్లని గుర్రం వచ్చి నాయన మీరు చూపించారు ఒక గుర్రం తెల్ల గుర్రం అని చూపించినారు ప్రభా ఒక గుర్రం ఎర్ర గుర్రం అని చూపించినారు ఒక గుర్రం నల్ల గుర్రం అని చూపించినారు ఇంకో గుర్రం ప్రభా నైనా గుర్రం ప్రభా నైనా రకరకాల రంగులు గల అది బలం గల గుర్రం అని మీరు చూపించినారు ప్రభా అవున తండ్రి తెల్లని గృహం యొక్క గొప్ప జను సమూహానికి చూపించినారు నేను ఎర్రటి గృహం యొక్క ఘట సర్పములకు సాదృశ్యంగా చూపించినారు ఆ యొక్క తండ్రి నల్లటి ఏదైతే ఉందో గుర్రం ప్రభా తేళ్లకు చూపించినారు ఈ రకరకాల తెగుళ్ళంటే ప్రభ అది మృత్యు మీరు చూపించినారు ప్రభ అవును ప్రభా ఈ రోజు మీరు మృత్యుకి ఆమోదించినాడు ప్రభ మీరు ఆమోదించినాడు కాబట్టి ఈ లోకమంతా మంది ప్రభా నాయనా మరణిస్తున్నారు ప్రభా నాయన ప్రియుల ప్రభా తండ్రి ఈ యొక్క వాక్యము ప్రభ పదే పదే మా దగ్గరికి ఇక్కడికి రిపీట్ అవుతూ వస్తుందంటే దాని అర్థం ప్రభా నాయన మాకు మీరు హెచ్చరిక ఇస్తున్నారు ప్రభా ఎందుకంటే మా పిలిపేందనేది మీరు మా మాకు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు ప్రభా దాని పట్ల మీరు జాగ్రత్తగా ఉండండి లేకపోతే ఆ యొక్క ఏదొక గుర్రానికి బలైపోతారు నాశనం నా ప్రభా మీరు మాకు ఇన్నిసార్లు ఈ యొక్క లేఖనము ఈ ప్రవచనము పదే పదే మా దగ్గరకు వస్తుందంటే కేవలం మా పిలిపోయిందో మీరు జ్ఞాపకం చేస్తున్నారు ప్రభా కాబట్టి నా ప్రభా తండ్రి ఆ నాలుగు గుర్రాల్లో మేము ఉండకుండా ఎందుకంటే ఇప్పటి లేం ప్రభా ఎందుకంటే ఈ విధంగా సజీవ లెక్కలో ఉన్నామంటే ఆ నాలుగు గుర్రాల్లో ఉంటే మేము కూడా మరణించేవాళ్ళం ప్రభ కానీ ఆ నాలుగు గుర్రాల నుంచి మీరు తగ్గించినారు ప్రభా మీ రెక్కల నీడలో మాకు ఆశ్రయం ఇచ్చి ప్రభ నాయన మీరు దినదినం మాతో మాట్లాడుతున్నారు ఎందుకంటే ప్రభ మీ చిత్తము మా పట్ల ఉంది ప్రభ మీ చిత్తము నెరవేర్చేది మా పట్ల ఉంది కాబట్టి ఆ గుర్రములకి మమ్మల్ని అప్పజెప్పకుండా ఈ మమ్మల్ని సపరేట్ గా పెట్టినారు ప్రభా కాబట్టి ఈ ప్రవచనం ప్రభా నాయనా ఈ యొక్క వాక్యం ప్రభ ఈ రోజు మీరు చెప్పిన వాక్యం స్వరం ప్రభ నా తండ్రి ఇంకా మా హృదయాలన్నీ మీరు గ్రహిస్తున్నారు ప్రభ ఎందుకంటే మీరు ఆత్మరూపిగానే ఇంకా మా మధ్యనే ఉన్నారు ప్రభ మీరు చూస్తున్నారు దీర్ఘశాంతం కలిగి ఉన్నారు ప్రభ ఓపికతో ఓర్పుతో మీరు మమ్మల్ని పరీక్షిస్తున్నారు ప్రభా తండ్రి మమ్మకు పదే పదే హెచ్చరికలు మీరు ఇస్తున్నారు ప్రభ కాబట్టి ప్రభా ఈ దినమైనా ప్రభ మా హృదయాలకి స్వస్థ కలగాల ప్రభ అలాగే మా మనస్సుకు స్వస్థ కలగాల మా చెవులకి మా తలంపులకి మా నేత్రాలకి స్వస్థత దయచైపోతే నా ప్రభా ఇది విని ఏదో రోజుటాలే అని వెళ్ళిపోతే ఇంకో దినం వస్తే ఆ టైంకి మేము ఉండం ప్రభ ఎందుకంటే ఇది ఫైనల్ అవకాశం ప్రభ ఎందుకంటే ఇది ఫైనల్ అని మీరు చెప్పేసినారు ఈ అవకాశాన్ని ఎవరైతే పోగొట్టుకుంటారో వాళ్ళ లోకంలో నాయన వచ్చే శ్రమలకి ఏదో గుర్రంకి బలైపోక తప్పదని మీరు చూపిస్తున్నారు కాబట్టి ప్రభా ఈ యొక్క వాక్యము విని దాన్ని మేము స్వీకరించాలా ప్రభా నాయన దాన్ని పాటించి ప్రకటించాలా ఎందుకంటే ఈ గుర్రముల గురించి వీటన్నిటి గురించి మాకు మీరు చూపిస్తున్నారంటే కేవలం ఆ యొక్క సమూహమును ప్రభా నాయన తండ్రి మేము వాళ్ళకి హెచ్చరిక చేయడానికే వాళ్ళని ప్రభాన్ని తట్టు తిప్పడానికే మీరు ఈ యొక్క విషయములన్నీ మీరు మాకు బయలుపరుస్తున్నారు ఎందుకంటే మీరు మా పట్ల ఆ తలంపులు కలిగి ఉన్నారు ప్రభా కాబట్టి తండ్రి ఎస్ఐయా ప్రభా తండ్రి మేము ఈ గుర్రములతో ఉండకూడదు ప్రభా ఒకవేళ మా జీవితం ఏమైనా తండ్రి నాయన మీకు వ్యతిరేకంగా లోక సంబంధంగా ఉంటే లోకమాలిన్యంతో ఉంటే ఇది సరిచేసుకోవడానికి మా జీవితాలు పరిపూర్ణంగా సంపూర్ణంగా నీ చివరి అవకాశం ప్రభా కాబట్టి ఇప్పుడైనా మేము వివేచించాలా గ్రహించాలా ప్రభా నీ నీతిని వెతకమన్నావు ప్రభా తండ్రి నీ నీతి అంటే మిల్కీసేద క్రమం ప్రభా లే క్రమం కాదు లేవి క్రమంలో మీ నీతి కనిపించదు ప్రభ మిలికి సేద క్రమంలోనే కనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ప్రభ ఆ క్రమంలోకి రావాలా తండ్రి ఆ క్రమాన్ని స్వీకరించాలా ఆ క్రమంలో ఉన్న ప్రతి నిబంధన ప్రతి ఒక్క ఆజ్ఞ ప్రతి ఒక్కటి చేయాలా అప్పుడే ప్రభా నీ నీతిని మేము అనుసరించి నడుచుకోగలుగుతాం ప్రభ అలాగే శోధనలు జయించువాడు ధన్యుడు అన్నావు వాళ్ళకి మీ జీవ కిరీటం ఇస్తా అన్నావు కాబట్టి ప్రభా నాయన ఇది కూడా ఒక శ్రమల కాలంలో శోధనే ప్రభ కానీ మేము సహి మేము దాన్ని జయించాల అది ఎలా జయించాలంటే కేవలం నీ జీవమైన వాక్యము మా హృదయంలో సమృద్ధిగా ఉంటేనే తప్ప ఈ శోధనలు మేము జయించలేం ప్రభా మేము ఆ బాధలకి ఆ శ్రమలకి ఆ కష్టాలకి ప్రభా మేము సరౌండర్ అవుతాం తద్వారా ప్రభాన ఆయన మేము శోధనలో పడిపోతాం ప్రభా కాబట్టి తండ్రి ఈ జీవమైన వాక్యము ప్రభానైనా మేము మా హృదయంలో భద్రపరుచుకోవాలా అహిక విచారముల వలన తిండి వలన మత్తులై ఉన్నాం ప్రభా కాబట్టి మేము ఇది మొదలుకొని ఆ రీతిగా ఉండకుండా ప్రభానైనా నా తండ్రి మేము తండ్రి నిబ్బరమై స్వస్థ బుద్ధి కలిగి నాయన నీ తట్టు మేము మెలుకుగా ఉండి నాయన ఎడతెగక ప్రార్థన చేయాలా ప్రభ ఎందుకంటే ఇది ప్రార్థించే సమయం అని మీరు చెప్తున్నారు సిద్ధపడే సమయం అని మీరు చెప్తున్నారు కాబట్టి నాయన ఈ లోకాన్ని మేము విడిచిపెట్టి నిన్ను వెంబడించాలా ప్రభ నా తండ్రి నిన్ను వెంబడించకపోతే ప్రభా ఇల్లొక శ్రమంలో మేము అనుభవించక తప్పదు వాటికి మేము నా తండ్రి మమ్మల్ని మేము సమర్పించుకోక తప్పదు కాబట్టి తండ్రి పైన నిన్ను వెతకాలా ప్రభా నాయన నీ తలంపులు నీ యొక్క విధానాలు నీ నీతిని అనుసరించాలా ప్రభా కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాలంలో ఈ గుర్రముల ద్వారా ప్రభా నాయన మళ్ళీ మాకు ఒక అవకాశం ఇచ్చేదానికి మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నాయన నీకు హృదయపూర్వక వందనాలు ప్రభ నేనైతే ప్రభా విన్న వాక్యం ప్రభ నా తండ్రి నా హృదయపూర్వకంగా స్వీకరిస్తున్నాను ప్రభ ఆ వాక్యాన్ని నా హృదయంలో సమృద్ధిగా నేను ప్రభా తండ్రి అవును ప్రభా వేటి మీద రాసినా అది పోతది ప్రభా బుక్కు మీద రాసినా పోతుంది ఎక్కడ దాచుకున్నా పోతుంది కానీ బతికున్నంత కాలం జీవం కాలం హృదయం ఉంటుంది ప్రభా కాబట్టి ఆ హృదయం అనే పలకల మీద యొక్క వాక్యాలు మేము సమృద్ధిగా రాసుకోవాలా ప్రభ అక్కడ రాసుకుంటే దాన్ని దొంగిలించడానికి ఎవరికీ అసాధ్యం ప్రభా కాబట్టి తండ్రి ప్రతి ఆ వాక్యములను హృదయంలో సమృద్ధిగా దాచుకోవాలా ఈ మధ్యాహ్న ప్రభా మీరు మాట్లాడినందుకు ప్రభా నీకు వందనాలు స్థుతుల స్తోత్రంలో సమర్పించుకుంటూ నజరేడైన ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి వేడు తండ్రి కళ్ళ ముస్ ప్రార్థన చేద్దాం స్తోత్రం నైనా పరిషుద్ధ యశు ప్రభ జీవంగల ప్రభానికి వందనాలు ప్రభా సర్వోన్నత సర్వాధికారి సర్వ సృష్టికర్తైన ప్రభానికి వందనాలు ప్రభ మా మధ్యలో ఉన్న తండ్రినికి ఎక్కువది వందనాలు ఏసు కృష్ణ నామం లేదా యశు ప్రభ ఇద్దరు ముగ్గురు నామం ఉంటే అక్కడ ఉంటున్నారు మా మధ్యలో ఉన్న ప్రభా ఇంతవరకు వాక్యం మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా అయానికి ఏమి చిరునాన్ని మేము చెల్లించలేం నాయనా తండ్రి స్తోత్ర చెల్లిస్తున్నా ప్రభ పరిశుద్ధమైన తండ్రినికి ఎక్కోట్లాది వందనాలు యేసు ప్రభ ఇంతవరకు వాక్యం విన్నది యేసు హృదయం యేసు ప్రభా హృదయం నాటి ఫలింప కావాలా ప్రభా ఏసయ్యా వాక్యం మేము జీవించాలా దేవాదానికి లోబడి జీవించాలా ప్రభా ఏసయ్యా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా ఈ లోకల భయంకరమైన శ్రమంలో ఉన్నది ప్రభా అయ్యా అందరి మమ్మల్ని కాచి కాపాడి వేసు ప్రభా గుణమైన సంగతితో మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభా ఏసు ప్రభా నీకే స్తోత్రం అయినా ఏసు కృష్ణ నామలని వాక్యం చేత మమ్మల్ని ప్రతి ఒక్కబడి బలపరుస్తున్నారు ఈ రోజు ప్రభావ ఇచ్చిన దినంలో ప్రభా నీకు కొట్లాది వందనాలు అయినా ఏసు ప్రభా జ్ఞాపకం తీసుకొస్తున్నారు ప్రభా అందరిని నీకే స్తోత్రం అయినా తండ్రి నీకే కొట్లాది వందనాలు ఏసు ప్రభా చివరే అవకాశం నాయనా ఏసు ప్రభ నీకు ృష్ణ నామంలో దేవ ఎంతమంది స్వీకరిస్తలేరో ప్రభా వాళ్ళందరూ వచ్చి వినడం శక్తి దయచేయండి ప్రభా ఏ శయానికి నశించే కాలంలో ఉన్నాం నాయనా పతొక్కబిడ ఎవరైతే నశించిపోతారో వాళ్ళందరినీ సన్నిధికి మీ సహాయం చేయండి గొప్ప జన సమూహాలను రక్షిపబడాలా ప్రభా వాళ్ళంతరి యేసు ప్రభావ వాళ్ళ వస్త్రాన్ని వాక్యం చేత ప్రభావ సత్యాన్ని తెలుసుకునే జ్ఞానాన్ని దచ్చండి నా తండ్రి ఏ శయానికి వందనాలు ప్రభావ జీవంగల తండ్రినికే స్తోత్రం నాయనా యేసు ప్రభు ఇక్కడంతెంతమంది కుడినమ్మ ప్రభ కుటుంబానికి సంపూర్ణ రక్షణకి మార్గం నడిపించండి వాళ్ళకున్న అటంకాలని గద్దించండి నాయన తండ్రి ఈ శయానికి స్తోత్రం నైనా పతొక్క బిడ్డ యశు నామం ఈ రోజు కూర్చొని నేర్చుకునే శక్తి భాగ్యాన్ని ఇవ్వండి ప్రభావ ఏ సయానికి ఆత్మ పూర్వకంగా ప్రతొక్క బిడ్డ నడిపించండి నా ఆత్మ సంపూర్ణంగా పొందుకొని లోకానికి వెళ్ళి బలమైన సేవ చేయాల ప్రభావ బలమైన పాత్రగా మీరు పతొక్క బిడ్డను మీరు వాడుకోండి దీవించండి ఆశీర్వదించి పరిశుధ పరచండి తండ్రినికే స్తోత్రం చలిసిన నైనా ఇంత మంది యేసు ప్రభావ వైరస్ తో కూడా ముట్టండిని ఆయన ఈ వాక్కును పంపించి వారిని బాగు చేయండి స్వస్థత దండి విడుదల దేండి ఏసు ప్రభానికి వందన ప్రతి ఒక్క బిడ్డకు తోడండి వాళ్ళు కూడా కుటుంబాన్ని రక్షణకి మార్గం నడిపించండి నాయన తండ్రి తెలియక తెలిసేసిన పాపలుంటే క్షమించండి ఆయన ఇది యేసుప్రభ మీరే సహాయపడే దేవుడో ప్రవ్వ గొప్ప దేవుడు యేసు అద్భుత దేవుడో ఆచార్యకరుడు నా తండ్రి ఏ వందనాలు స్వస్సపరిచేది యేసుప్రభ దేవుడో నువ్వు ప్రవ్వ మీరే కారం జరిగించి వాళ్ళు స్వస్థత దయచేయండి దయచేయండి సుప్రభ మన కుటుంబికలు ఇంకా రక్త సంబంధానికి ఎవరైతే మారలేదు సంపూర్ణంగా మారాలా ఇరుగు పొరుగు కూడా మారాలా ప్రవ్వ ఏసు వందనం ఎక్కడైతే నమ ప్రాంత అక్కడంతా మారుగాక ఎస్ నామలో పత బిడ్డ రక్షణకు మార్గం వచ్చటం మీద సహాయం చేయండి ఎవరు కూడా నశించడానికి వీల్లేదు ప్రభావ ప్రభ గుర్తి శక్తి వాళ్ళకు దయచేయండి ప్రభా ఎస్సు ప్రభానికి వందనాలు పత ఒక్క దీవించండి ఆశీర్వదించి నేను అక్కడ పత ఒక్క బిడ్డ సిద్ధపరచుకొని నీ నామానికి మేమ తెచ్చుకోమని ఏసుకృష్ణ అడిగి వేడుకుంటున్నాం తండ్రి అమెన్వా కృప కనికరము సమాధి పరిశుధాత్మ మనకి మన కుటుంబాల సదాకాలం తోడైండును గాక ఆమె ప్రేజు ఇంప్రెస్ అందరూ ప్రేజల